సహనా వు సహనోన్ను సహ వీర్య కరవా వహై తేజస్వినీతమస్ శాంతి శాంతి శాంతి ఈశ్వరో గురురాత్తి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణాూర్త శ్రుతిస్మృతి పురాణా ఆలయ కరుణాయ నమామి భగవత్పాదం శంకర లోకర నమీశంకరానందరుపాదాంబుజన్మని సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకర్మే మాయా విద్యే విహాయ ఉపాధి పర జీవయో అఖండం సచ్చిదానందం పరబ్రహ్మైవ్య అనంతము సచ్చిదానందవరూపమైనటువంటి పరబ్రహ్మము లక్ష్యతే ఎలా లక్ష్యతే అంటే నలభై ఆరో శ్లోకంలో జస్ట్ శ్లోకంలో థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ సేమ్ అఖండం సచ్చిదానందం మహావాక్యన లక్ష్యతే ఇక్కడ అఖండం సచ్చిదానందంబ్రహ్మ ఇవ లక్ష్య కాబట్టి బ్రహ్మ ఇది పూర్వపక్షం సరేనండి పరంబ్రహ్మ మహావాక్యతే తత్వమస్యాది మహావాక్యన లక్ష్యతే ఇది క్లియర్ కిం తద్బ్రహ్మ ఏ దేన్నైతే మీరు లక్ష్యంగా చేసుకుని బోధిస్తూ ఉండారు మహావాక్యం చేత తత్వమసి ఇత్యాది మహావాక్యాల చేత దేన్నైతే లక్ష్యం చేసుకుని ఉండారు సూచిస్తూ ఉండారో ఆ పరబ్రహ్మం ఏంటి అసలు అంటే అది సాకారమా లేక నిరాకారమా లేక నిర్గుణమా సవికల్పమా లేక నిర్వికల్పమా ఏంటో చెప్పండి అది ముందు తేల్చండి కాబట్టి తత్వమసి మహావాక్యం ద్వారా పరబ్రహ్మ స్వరూపాన్ని లక్ష్యం చేసుకుని మీరు బోధిస్తూ ఉండరు అది బ్రహ్మ ప్రతిపాదం ప్రతిపాద్యం కాబట్టి బ్రహ్మని మీరు ప్రతిపాదిస్తూ ఉన్నారు మేం చెబుతున్నది ఏంటంటే పూర్వపక్షం బ్రహ్మ అప్రతిపాద్యం క్షణ వాక్యం చేత అంటే తత్వమసి మహావాక్యం చేత బ్రహ్మ అప్రతిపాద్యం బ్రహ్మని ప్రతిపాదించడానికి అవకాశమే లేదు మహావాక్యేన తత్వమసి మహావాక్య బ్రహ్మ లక్ష్యతే ఇది బ్రహ్మము మహావాక్యం చేత చెప్పబడుతు అంటున్నారు కదా మీరు తత్వమస్యాది మహావాక్యేన మేము చెబుతున్నది ఏంటంటే తత్వమస్యాది మహావాక్యై బ్రహ్మ నే ఇది పూర్వపక్ష ఆక్షేపట్ ఈస్ ద అబ్జెక్షన్ ఫ్రం ది ఆపోనెంట్ కాబట్టి తత్వమసి అనే మహావాక్యం ఏదైతే ఉందో అయమాత్మ బ్రహ్మ సర్వం కలివిదం బ్రహ్మ అహం బ్రహ్మస్మి ఇత్యాది మహావాక్యై ఇటువంటి మహావాక్యాల ద్వారా ఏ బ్రహ్మమైతే సూచింపబడుతూ ఉందో అది మహావాక్యాల చేత లక్ష్యతే అని మీరు చెబుతున్నారు అది కుదరదు అని మేమంటున్నాం అది ఆక్షేపం మహావాక్యం చేత పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రతిపాదించడం అనేటువంటిది జరగదు దట్స్ రాంగ్ అదే గనక వాస్తవం అయితే ఇంకా ఉపనిషత్తులని అర్థం ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కేంద్రమైనటువంటి విషయం మీద పూర్వపక్షి ఆక్షేపాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అని విద్యారిన వారు ఇక్కడ యాక్చువల్ గా పూర్వపక్షి లేడు సూచిస్తాడు పూర్వపక్షిని బహుశాన్ని అడుగుంటాడేమో విద్యారణ్య స్వామిని ఎంతో మంది క్వశ్చన్ చేసి ఉంటారు కనుక అది దృష్టిలో పెట్టుకుని పూర్వపక్షిం తీసుకొచ్చి ఇక్కడ మనకు ప్రజెంట్ చేస్తున్నాడు అవును ఎందుకని చెబుతున్నా నీకు హేతు ఏంటి మహావాక్యం చేత పరబ్రహ్మ స్వరూపం తెలుస్తుంది అని శాస్త్రం చెప్తాము మహాత్ములు చెబుతూ ఉన్నాడు అది నలక్ష్యతే ఇది పూర్వపక్ష ఆపేక్ష ఆక్షేప కాబట్టి ఆ విధంగా చేయడానికి అవకాశం లేదు మహావాక్యం చేత బ్రహ్మను ప్రతిపాదించడం కుదరదు అంటున్నావు ఏంటి హేతువేంటి కారణం నెక్స్ట్ సవికల్పక్ష్యేత నిర్వికల్పస్ లక్ష్యత్వం నృష్టం నభవి ్రహ్మ నిర్వికల్పమా సవికల్పమా అనేది కాదు అంటే సగుణమా నిర్గుణం ఏంటి అసలు దీనికి సవికల్పము అంటే ఏం లేదు వికల్పం కలిగినటువంటిది సవికల్పం వికల్పం అనేటువంటిది ఏంది మార్పు ఒక మార్పు ఎక్కడైతే జరుగుతుంటదో అది వికల్పం వికల్పేనా వర్తతే ఇది సవికల్పం కాబట్టి సవికల్పం అంటే వికల్పంతో కూడినటువంటిది సవికల్పం వికల్పైన వర్తతే ఇది సవికల్పం కాబట్టి మార్పు చెందుతూ పోయేటువంటిది ఈ మార్పు చెందేది ఏదైతే ఉంటుందో అది పరిమితంగా ఉంటుంది గనక అది ద్వైతం సవికల్పం ద్వైతం ఇక నిర్వికల్పము అంటే ముందా తెలుసుకోండి సవికల్పము అంటే ఎక్కడైతే మార్పు ఉండేది అవకాశం లేదు అదే సవికల్పం మార్పు ఉంటుందో వర్తతే సహ సవికల్పం కాబట్టి ఎక్కడైతే మార్పు అది సవికల్పం కాబట్టి ఇది సవికల్పం సవికల్పం అంటే ద్వైతం నిర్వికల్పం అంటే అద్వైతం ఇప్పుడు అర్థం అవుతుందా మీకు పూర్వపక్షి ఇచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే సవికల్పమా నిర్వికల్పమా అనేటువంటి నువ్వు మహావాక్యం చేత దేనిని గురించి ప్రతిపాదిస్తూ ఉన్నావో అది సవికల్పమా నిర్వికల్పమా అంటే ద్వైతమా అద్వైతమా డైరెక్ట్ బ్రహ్మం అనేటువంటిది ద్వైతమా అద్వైతమనేది ఇంప్లైడ్ మీనింగ్ దాంట్లో అందువల్ల సవికల్పమా నిర్వికల్పమాని అడుగుతూ ఉన్నాడు సవికల్పస్య పరబ్రహ్మ సవికల్పస్ లక్ష్యత్వే సవికల్పస్ లక్ష్యత్ సవికల్పస్ లక్ష్యత్వే సతి లక్ష్యవస్తుత స లక్ష్యవస్థుత సత్ లక్ష్య సత్ అవస్తుత లక్ష్య అవస్థుత ఒకవేళ గనక నువ్వు బ్రహ్మము మహావాక్యము ద్వారా దేనైతే ప్రతిపాదిస్తూ ఉన్నారో ఆ బ్రహ్మము గనక సవికల్పము ద్వైతము అని గనక నువ్వు చెప్పేటట్లయితే సవికల్పస్య లక్ష్యత్వే సతి లక్ష్యస్య ఏ పరబ్రహ్మముని గురించి అయితే నువ్వు చెబుతున్నావో అది అవస్తుతా సత్ అవస్థ్యాత్ వస్తు అంటే ఆత్మ అవస్తు అంటే అనాత్మ అది అనాత్మ అయిపోతుంది బ్రహ్మము గనక సవికల్పమని గనక చెప్పావా ఇది మిథ్య ఇది పూర్వపక్ష చెప్తున్న విషయం నెక్స్ట్ సెకండ్ థర్డ్ లైన్ నిర్వికల్పస్య లక్ష్యత్వం అంటే నిర్వికల్పస్య లక్ష్యత్వే సతి నృష్టం నచ సంభవి పోని బ్రహ్మము నిర్వికల్పము అని గనక అన్నావా అంటే అద్వైతం బ్రహ్మము గనక ద్వైతము అని గనక అన్నావు అంటే బ్రహ్మణ అనంతత్వ భవతి వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా అదే చెప్తున్నాడు ఎప్పుడైతే సవికల్పమో మార్పు చెందేదో మార్పు చెందేది నశిస్తుంది గనక మార్పు చెందేది ఆత్మ అయ్యేందుకు లేదు గనక మార్పు చెందేది అనాత్మ గనక అనాత్మ అంటే గనక అవస్థుత సార్ లక్ష్యస్య భవేత్ నిర్వికల్పస్య లక్ష్యత్వం ఒకవేళ నువ్వు చెప్పేదే గనక మహావాక్యం ద్వారా నువ్వు తెలియజేసేది నిర్వికల్పం అయితే నిర్వికల్పత్వే సతీ నిర్వికల్పత్వం లక్ష్యత్వం గనక అయితే నృష్టం ఇప్పటి వరకు దాన్ని చూచిన వాళ్ళు లేరు నచ సంభవి అది జరిగింది లేదు ఇట్ నెవర్ హ్యాపెండ్ అది పూర్వపక్షం అబ్జెక్షన్ ఎంత స్ట్రాంగ్ అబ్జెక్షన్ చూడండి అంటే సవికల్ప పరబ్రహ్మ ఇప్పుడున్న పరబ్రహ్మము సవికల్పమే నిర్వికల్పం అని కదా దాన్ని అబ్జెక్టివ్గా చెప్తాను నేను పోని సవికల్ప పరబ్రహ్మ లక్ష్యత్వే సతి బ్రహ్మణ అనంతత్వహాని భవతి బ్రహ్మమే కనుక ద్వైతమైంది అనుకో ద్వైతం అంటే మార్పు చెందేది సవికల్పం అంటే నామరూపాలమ్మా ఇంకేం లేదు సవికల్పం అంటే నామరూపాలు మార్పు చేంజ్ ఎక్కడైతే ఉంటుందో అది ఇవి నామరూపాలు నామరూపాలు ఎప్పుడు మారుతూ ఉంటాయి ఒక రూపానికి నామం రూపం మార్పు చెందుతూ ఉంటుంది యద్్రూపంతో నశయం కనుక ఈ సవికల్పమే కనుక బ్రహ్మం రూపాలు కలిగినవన్నీ నశించిపోతూ ఉంటాయి కనుక బ్రహ్మము కూడా నశించిపోదు ఇప్పుడు దాన్ని నేను చెప్పింది తత్వశి వాక్యార్థం ద్వారా కాబట్టి ఎప్పుడైతే నామరూపాలతో బ్రహ్మం ఉందో అదిగో దానికి ఒక రూపం ఉంది దాని పేరు ఫ్యాను ఆ ఫ్యాన్ రూపం ఏదైతే ఉందో అది కనపడుతూ ఉంది దానికి నామము ఫ్యాను దీనికి ఒక రూపం కనపడుతుంది ఆ రూపము ఈ రూపం వేరుగా ఉన్నాయి ఈ రూపం ఏదైతే ఉందో ఇది మైకు దీని పేరు మైకు రూపము నామము రూపము నామము అది నశించిపోద్ది ఇది నశించిపోద్ది ఇది అది కాదు అది ఇది కాదు పరిమితమైనటువంటిది పరిమితమైనటువంటిది పరిపూర్ణం కాలేదు ఇది అంతమైపోయేటువంటిది అనంతం కాలేదు కనుక సవికల్ప లక్ష్యత్వే సతి సవికల్పస్య బ్రహ్మణ సవికల్పస్య లక్ష్యత్వే సతి బ్రహ్మణ అనంతత్వ హాని భవతి అది నశించిపోయేది అవుతుంది మిథ్య అవుతుంది అంతేగాని సత్యమయ్యేందుకు అవకాశం లేనే లేదు కాబట్టి ఇదే అని చెప్పేది ఈ మార్పుని గురించి నువ్వు మాట్లాడుతున్నావా మారేటువంటిది ఏది నిత్యం కాదు కదా కాబట్టి బ్రహ్మము సవికల్పం గనక ఏది తత్వమసి వాక్యార్థము ద్వారా తత్వమసి మహావాక్యేన అఖండం సచ్చిదానందం లక్ష్యతే అన్నావే అఖండము సచిదానందం అంటున్నావు గనక అది మహావాక్యేన లక్ష్యతే అది సవికల్పం గనక అయ్యేటట్లయితే కుదరదు సరే ఓకే మేం కూడా చెప్పడం లేదు కదా సవికల్పం అని బ్రహ్మం మార్పు చేయలేదని ఎవరు చెప్తున్నారు నిర్వికల్పం అనే అంటున్నాం సవికల్పాన్ని అలా కొట్టేసి ఇప్పుడు నిర్వికల్పం చెప్తున్నాడు నిర్వికల్పస్య లక్ష్యత్వం నృష్టం నచ సంభవి ఇది అంటే నిర్వికల్పస్య పరబ్రహ్మ లక్ష్యత్వే సతి మహావాక్యాన నిర్వికల్ప పరబ్రహ్మ లక్ష్యత్వే సతి తత్ లక్ష్యత్వం నృష్టం నచ సంభవి నృష్టం దాన్ని సూచన వాళ్ళు లేనే లేరు ఎందుకు లేరు దీని ద్వారా దాన్ని సూచిస్తున్నాడు అని అంటే ఇదొకటి ఉండాలి అదొకటి ఉండాలి అదొకటి ఉందని తెలుసుకునేవాడు ఒకటి ఉండాలి తెలుసుకునేవాడు ఒకడు ఉంటే తెలియబడేది ఒకటి ఉండాలి తెలియబడేది తెలుసుకునేది రెండు ఉన్నప్పుడు సవికల్పమే ఏది నిర్వికల్పం ఎక్కడుంది కనుక ఏదయ్యా నృష్టం ఎప్పుడైతే అఖండమైనటువంటి నిర్వికల్పమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నది అని కనుక అంగీకరించేటట్లయితే రెండో వస్తువు ఉండేందుకు అవకాశం లేదు దాన్ని చూడడానికి ఇది జరిగింది అని చెప్పడానికి కూడా అవకాశం లేదు ఎందుకని చెప్పేవాడు లేడు నచ్చ సంభవి కాబట్టి సవికల్పమా చెప్పు అనంతత్వానికి హాని నిర్వికల్పమా చెప్పు పని చెప్పు పరబ్రహ్మముని నేను ప్రతిపాదిస్తున్నానండి మహావాక్యన అని లక్ష్యతే మహావాక్యం ద్వారా నేను సూచిస్తున్నానంటే నువ్వు మాటల ద్వారా పరబ్రహ్మమును సూచించడానికి వాళ్ళ మాటల ద్వారా సూచింపబడేటువంటి వస్తువు ఆ అది వాడి అబ్జెక్షన్ అంతా ఏంటంటే మాటల ద్వారా చెబుతావా అంటే వాక్ ద్వారా నువ్వు పరబ్రహ్మముని ప్రతిపాదిస్తావా ఏ పదం తీసుకున్నా ఆ పదంలో ఉండే శక్తే దానికి రెండో పదంలో ఉండే శక్తి దానికి లేదు దాన్ని ఏమన్నావు శక్తి వృత్తి లక్షణ వృత్తి చెప్పావు అనుకో దేని లక్షణం అదే ఎటు చెప్పినప్పటికీ కూడా నువ్వు అంతం కలిగినటువంటి పదాలతో అంతమైనటువంటి శక్తి కలిగిన పదాలతో అనంతమైనటువంటి పరబ్రహ్మం గురించి నువ్వు మాట్లాడడానికి అవకాశమే లేదు కాబట్టి నృష్టం నృష్టం ఎందుకని నా దృశ్యతే త్రక్షుర్గచ్చతి నచ్చతేన అవునా ఇది పూర్వస్త కేనోపనిషత్ ఏనస్తశ్రుమ పూర్వేషా మా పూర్వీకులైనటువంటి గురువుల దగ్గర అంతా విన్నది ఇదయ్యా అని ఉపనిషత్తే చెప్తుంది కదయ్యా ఏమని ఎక్కడికైతే నా తత్ర చెట్టు గచ్చతి ఎక్కడికి కన్నుంచి వెళ్ళి చేరలేదో నా వాక్ గచ్చతి ఎక్కడికి పోలేదో నా మనహ నో మనహ నా మనహ నా మనసు కూడా చేరలేదు మనసు చేరలేదంటే నువ్వు ఆలోచించలేవు అని అర్థం ఆలోచించలేని దాన్ని ఏం చెబుతావు నువ్వు మనసు సరిపోవడం లేదు ఆలోచించడానికి వాక్ ద్వారా చెప్పడానికి వాక్కు సరిపోదు సూచిందే అంటామా అనంతమైన దాన్ని అంతం కలిగినటువంటి కళ్ళు చూడలేవు కాబట్టి నృష్టం నె సంభవి వీడి మాట అన్నాడు అంటే ఉపనిషత్తు కూడా ఉంది వీడి మైండ్లో పూర్వపడి మైండ్లో ఉపనిషత్తు ఉంది కేనోపనిషత్తు ఉంది ఎన్మనసా నమనుతే ఎనాహు మనోమతం నా తత్ర చెచ్చూర్ గచ్చతి నో నా వాగ్ గచ్చతే నో మనహ కేనోపనిషత్తు ఉంది వీడి మైండ్లో ఊరికే లేదు అబ్జెక్షన్ ఊరికే అటు ఇటు ఏదో దంపుడు బియ్యం వా మాదు ప్రామాణికంగా ఉంది అంతేకాదు తైత్రయం కూడా ఉంది యథోవాచో నివర్తంతే అప్రాప్తి మనసా సహా ఎక్కడికైతే వాకు మనసు వెళ్ళి చేరలేక తిరిగి వస్తున్నాయో అది పరబ్రహ్మ స్వరూపమని తైత్రేయంలో మీకు నేను చెప్పాను మనమంతా అధ్యయనం చేశాం కాబట్టి ఏంటయ్యో అప్పుడు మీరు చెప్పేది బాబు చూడడానికి మరొకటి లేదు నా దృష్టం సంభవే జరిగేందుకు అవకాశం లేనే లేదు కాబట్టి నువ్వు చెప్పడానికి అవకాశం లేదు చెప్పడానికి అవకాశం లేనప్పుడు మహావాక్యన లక్ష్యతే ఎందుకని ఏదైనా గనక నువ్వు చెప్తే దానికి వాచో విధేయత్వం ఉండాలి ఇదే టెక్నికల్ వర్డ్ వాచో విధేయత్వం వాచ అంటే వాక్కు ద్వారా చెప్పడానికి అది అందుబాటులో ఉండాలి వాచో విధేయత్వం అందుబాటులో ఉండాలి కాబట్టి దేనిని గురించైనా సరే వర్ణించాలి అనుకున్నప్పుడు దానికి పేరున్నా ఉండాలి నామ రూప జాతి క్రియ గుణ విశేష సంబంధ ఇవన్నీ లక్షణాలు దేనికైతే ఉంటాయో ఈ ధర్మాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే నీ వాచో విధేయత్వం నీ వాక్కు పనిచేస్తుంది కానీ ఇంకొక చోట లేదు ఇదొక జాతి అదొక జాతి ఎస్ ఇది చామంతి అది పూబంతి ఎస్ ఇప్పుడు నువ్వు దాన్ని వర్ణించగలవు జాతి అదొక నామం కుక్క ఇదొక నామం ఏదే వర్ణించగలవు నామ రూప అది చెట్టు ఇది పుట్ట వర్ణించగలవు చెప్పగలవు వాక్ ద్వారా కాబట్టి వాక్ ద్వారా ఏదైనా కానీ గర్బల్ ఎక్స్ప్రెషన్ వచ్చిందంటే బాగా గుర్తుపెట్టుకోండి నామం ఉండాలి రూపం ఉండాలి జాతన్నా ఉండాలి గుణమన్నా ఉండాలి దాని గుణమన్నా ఉండాలి క్రియన్నా ఉండాలి సంబంధమన్నా ఉండాలి రిలేషన్షిప్ అన్న ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే వాక్కు ద్వారా దాన్ని నిర్దేశించగలం కానీ లేకపోతే నిర్దేశించలేము బ్రహ్మము జాతి కాదు బ్రహ్మము గుణము లేదు బ్రహ్మములో క్రియలేదు నిష్క్రియత్వము ఎలా చూచినప్పటికి కూడాను ఏ విశిష్ట ధర్మాలు ఉండడం వల్ల మనం వాక్కు ద్వారా చెప్పగలుగుతాము వాక్కు యొక్క విధేయత్వం ఉందో వాచో విధేయత్వం ఉందో అది బ్రహ్మం విషయంలో పోసగదు ఎందుకని పోసగదు ఈ లక్షణాలన్నీ బ్రహ్మమునందు లేవు కాబట్టి నిర్వికల్పమని కనుక చెప్పావా తత్సమసి వాక్యార్థం ద్వారా పరబ్రహ్మమును చెప్పలేవు సవికల్పం బ్రహ్మమని చెప్పావా అసలు కుదరదు చెప్పి కూడా ఉపయోగం లేదు ఎందుకని తత్ సవికల్పము నిర్వికల్పము వాటికి పరస్పరం వైరుధ్యం ఉంది గనక సవికల్పం నిర్వికల్పం కాదు నిర్వికల్పం సరికల్ప సవికల్పం కాదు గనుక ఎటు చూసినప్పటికి కూడాను నీవు తత్సమసి వాక్యము ద్వారా బ్రహ్మమును నిర్దేశించడానికి ప్రతిపాదించడానికి అవకాశమే లేదు అనేది పూర్వపక్ష యొక్క ఆక్షేపం వికల్పోతిర్ర అనవస్థత్మాశ్రయాదయ అనవస్థాత్మాశ్రయాదయ నేను చెప్పాల ఎదురు దాడి ఈ చిన్నోడు కాదు కదా ఇప్పుడు అతను ప్రశ్న వేశాడు అయ్యా నువ్వు సవికల్పమా నిర్వికల్పమా ఏంటన్నాడు ఈయన ఏం చెప్తున్నాడంటే వాడికి ఇంకా వాడు అనుకుంటాడు ఇంటికి పోయి ఎందుకు అడిగాను ఎవరు ఆ పూర్వపక్షి ఈయనకు అర్థం కానట్లే అయ్యి అడుగుతున్నాడు వాణ్ణి ఈయనకు అర్థం కానట్టుగా ఏమన్నా ఉంది అక్కడ కష్టమైన పదం అయ్యా సవికల్పం అని చెప్పావా కుదరదండి ఎందుకని పరమార్థం దెబ్బతింటది అనంతత్వం పోద్ది లేదా నిర్వికల్పం అని చెప్పావా నా దృష్టం నచ్చే సంభవి మీకు కూడా అర్థమైపోతా ఉంది మీకు నాకు అర్థమైంది విద్యారణి నాకు అర్థం కాదు అది తమాక్ష ఇప్పుడు అంటున్నాండి ఆయన బాగుంది నువ్వు చెప్పింది వికల్పట్ చూసుకోండి వికల్పహ అంటే నామరూపాది ధర్మ విషయ వికల్ప ఇప్పుడు చెప్పాను కదా వికల్పం అంటే నామం రూపం ఉండేటువంటిదని కదా సవికల్పం నాయన వికల్పం అంటే ఏదో కాదు కదా వికల్పైనా వర్తతే సవికల్పం అదే సవికల్పం కాబట్టి వికల్ప అంటున్నావు కదా నువ్వు ఒక్కటి చెప్పమంటున్నాడు వికల్ప నిర్వికల్పస్యవా సవికల్పస్యవా క్రిటికల్ అయ్యా నిర్వికల్పమని అన్నావే ఇది వికల్పమని అన్నావు కదా నువ్వు నామరూపాలు ఉండేటువంటిదండి వికల్పం మార్పు చెందేదని ఆ మార్పు చెందేది అని అంటున్నావు కదా వికల్పం ఇది నువ్వు దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదే ఏంటండి ఏదో అంటే సవికల్పం యొక్క వికల్పమా నిర్వికల్పం యొక్క వికల్పం క్రిటికల్ ఆర్గ్యుమెంట్ వికల్ప అని అంటున్నావు నువ్వు అది సవికల్పమో నిర్వికల్పము చూడతామర్చుండీ రెండిట్లో ఉంది అది వికల్ప పదం సవికల్ప నిర్వికల్పహ కదా మొత్తానికి వికల్పహ అంటున్నావు నువ్వు వికల్పంటే మార్పు వచ్చింది అది అక్కడే ఇదంతా వస్తుంది ఆర్గ్యుమెంట్ అంతా నాకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తూ ఉన్నామో ఈ విషయం వికల్ప విషయం నామరూపాది వికల్ప విషయం నిర్వికల్పస్యా నంబర్ వన్ సవికల్పస్యా వా భవేత్ బ్రూహి చెప్పు అదే ఈ వికల్పం నువ్వు దేని ఉద్దేశించి మాట్లాడుతున్నావు సవికల్పముకు అంటున్నావు వికల్పాన్ని లేక నిర్వికల్పకు అంటున్నావు అది నాకు అర్థమైతే బ్రహ్మము నిర్వికల్పము సవికల్పము మహావాక్యం చేత మేము ఏది బోధిస్తున్నామో నీకు చెప్పే అవకాశం ఉంటుంది గనక వికల్ప నిర్వికల్పస్య వా సవికల్పస్యవా బ్రూహి చెప్పు నాయనా చెప్తాడేమో ఏనంటున్నాడు నీ వేస్ట్ టాక్కి నేను శ్లోకాలు పోగొట్టుకోలేను ఒకవేళ చెప్పావు ఏం చెప్తావు ఇదో అదో చెప్తావు అంతేనా నిర్వికల్పం నేను ఈ వికల్పం నిర్వికల్పానికి సంబంధించింది అని చెప్తావు లేదా సవికల్పానికి సంబంధించిందని చెప్తావు అంతేగాని నా లాగా తిరిగి వచ్చిన నువ్వేం విద్యారనే కాదు నువ్వు పూర్వ పక్షి అర్థం అవుతుంది దేర్ ఫోర్ ఈ రెండిట్లో వాడు చెప్తావు కదా నువ్వు రెండిట్లో ఏ చెప్పినా నేను ఖండించేస్తాను పో ఎట్లా ఖండిస్తావా అద్యే మొదటిది గనక చెప్పావా ఏమిటా మొదటిది నిర్వికల్పం నిర్వికల్పానికి సంబంధించిన వికల్పం గనక చెప్పావా వ్యాహతిహి మొదటిది గనక నువ్వు చెప్తే నిర్వికల్పం అని కనుక నువ్వు చెప్తే వ్యాహతిహి వ్యాహతిహి వ్యాఘాత ఇది అంతరాయం ఉంది దానికి అబ్జెక్షన్ ఉంది వ్యాహతి వ్యాఘాత భవేత్ దాని మీద మళ్ళీ అబ్జెక్షన్ ఉంది మా దగ్గర ఏది నువ్వు కనుక నిర్వికల్పానికి సంబంధించింది వికల్పం అని కనుక చెప్పావు అంటే అక్కడే ఉన్నాయి పదాలన్నీ ఆద్య వ్యాహతిహి ఒకవేళ నువ్వు గనక మొదటిది చెప్పావా నిర్వికల్పమని వ్యాహతి వ్యాఘాత భవేది దానికి అబ్జెక్షన్ ఉంది మా దగ్గర అన్యత్రా లేదు రెండవది చెప్పేవనుకో అన్యత్ర ఏంటారు అన్యత్ర సవికల్పం చెప్పావు కదా రెండు దోషాలు చూపిస్తున్నా ఇంకా మిగతా దోషాలు ఊహించుకో కావాల్సిన దోషాలు చూపిస్తా ఏదది అనవస్థ వన్ దోష వన్ డిఫెక్ట్ అనవస్థా దోషం ఆత్మాశ్రయ ఆత్మాశ్రయ దోషం ఆదయ ఎట్సట్రా దోషం మొదటిది గనక చెప్పావా మా దగ్గర అబ్జెక్షన్ ఉంది సార్ వ్యాహతి అధ్యే అన్యత్రా రెండవది గనుక చెప్పావా అంటే నిర్వికల్పం అని నువ్వు చెప్పావు అంటే మాత్రం వెంటనే నీ మీద పడిపోతాం ఇప్పుడు వికల్పం నిర్వికల్పానికి సంబంధించింది కనుక అన్నావంటే లేదు రెండవది కనుక చెప్పావా సవికల్పమని అదంత దోషమయం దోషాల పుట్ట కాబట్టి నువ్వు చెప్పి వికల్ప దేనికి సంబంధించింది సార్ నిర్వికల్పానికి సంబంధించిందా లేక సవికల్పానికి సంబంధించిందా దేన్ని ఉద్దేశించి నువ్వు వికల్పం అనేటువంటి శబ్దం వాడావు అనేది ఆ ధ్యే ఇప్పుడు మీకు మొదట అర్థమైపోయింది కదా వికల్పం అంటే అర్థమైపోయింది నామరూపాలతో కూడినటువంటిది మార్పు చెందేటువంటిది నిర్వికల్పం అంటే కూడా తెలిసింది ఆ ఒకవేళ కనుక నిర్వికల్పం అని కనుక అన్నావు అంటే నిర్వికల్పం అంటే ఏంటి వికల్ప న విద్యతే ఎస్యా దేంట్లయితే వికల్పం లేదో అది నిర్వికల్పం వికల్పం లేనిది నిర్వికల్పం అయినప్పుడు వికల్పం నిర్వికల్పానికి సంబంధించిందని ఎట్లంటావు సార్ ఫస్ట్ది అది వ్యాహతే అబ్జెక్షన్ బ్యూటిఫుల్ అబ్జెక్షన్ కదా నిర్వికల్పం అంటేనే వికల్పం లేనిది మేము అడుగుతున్నది నువ్వు చెప్పే వికల్పం నిర్వికల్పశవా సవికల్పశవా ్రూహి అయ్యా నిర్వికల్పశానికి సంబంధించిందండి వికల్పము నిర్వికల్పం అంటేనే వికల్పం లేనిదని అర్థం సార్ అది తెలియకుండా మీరు అనుకుంటారని మేము అనుకోవడం లేదు వికల్పహ నా విద్యతే ఎస్యా కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి నిర్వికల్పానికి వికల్పం ఉందని గనక నువ్వు అంటే లేని వికల్పాన్ని తమా చదండి లేని వికల్పాన్ని ఊహించి నిర్వికల్పం అంటే వికల్పం లేదు లేని వికల్పాన్ని ఊహించి దాన్ని ఆక్షేపంగా ను చెప్పడం లేని వికల్పాన్ని ఊహించి దాన్ని ఆక్షేపణగా మా దగ్గరికి తీసుకొని రావడం ఇది ఎలా ఉందో తెలుసా దీనికి శాస్త్రంలోకి ఎగ్జాంపుల్ ఉంది ఒకటా లేచి నే చెప్పేది వినండి నాకు నాలుగ లేదు శాస్త్రంలో ఉంది ఎగ్జాంపుల్ ఉపనిషత్తులో నే చెప్పేది బాగా వినండి నాకు నాలుక లేదు ఇప్పుడు మీరేం చెప్పారు వాడి సమాధానం మాకు చెవి లేదు అంతే కదా వాడు మాట్లాడుతూ నాకు నాలుక లేదు ఐ హ్యావ్ నో టంగ్ అని వాడు అన్నాడు అంటే వాట్ డస్ ఇట్ మీన్ అలా మాట్లాడేది నాలుకే కదా నాలుకను పెట్టుకొని నాకు నాలుక లేదు అని వాడు చెప్పాడు అంటే నాలుక లేకపోతే వాడు మాట్లాడలేడు వాడు మాట్లాడుతూ నాకు నాలుక లేదు అని అనడం పరస్పర విరుద్ధమైనటువంటి విషయం ఒకవైపు నిర్వికల్పం వికల్పం లేదు అని చెప్తూ వికల్పం నిర్వికల్పానికి సంబంధించింది అని అనడం వ్యాహతిహి ఇట్స్ అన్ అబ్జెక్షన్ కోటేస్తాడు అవన్నీ చూడండి తమ విచిత్రం అద్యే వ్యాహతిహి అన్యత్ర పోనీ సార్ ఇంకోటం చెప్తారా సవికల్పం అని చెప్తారా అది కూడా కుదరదు అందువల్ల నీ ప్రశ్న నాకు అర్థం కావడం లేదు కనుక ఐఆమ్ అనేబుల్ టు ఆన్సర్ నీ ప్రశ్నే యో క్వశ్చన్ ఇస్ నాట్ క్లియర్ టు మీ వికల్పం అంటున్నావు వికల్పం సవికల్పానికి సంబంధించింది నిర్వికల్పానికి సంబంధించిందే నిర్వికల్పం క్వశ్చనే లేదు ఇదిగో చెప్తున్నావు వ్యాహతి అస్తి అంతరాయం ఉంది ఇక్కడ ఏమిటో తెలుసా నిర్వికల్పం అని ఎప్పుడైతే అన్నావో వికల్పం లేనిది నిర్వికల్పం ఇంకా దానికి వికల్పం అని నువ్వు లేని దాన్ని సృష్టించి దాన్ని ఆక్షేపణగా మా దగ్గర తీసుకొస్తావా ఐ హవ్ నో టంగానే అయిపోయింది ఇక్కడికి అన్యత్రా కొన్ని సవికల్పానికి సంబంధించిన వికల్పం అని అంటావా ఇను సవికల్పస్య లక్షత్ర సతే కదా సవికల్పం అంటే ఏంటి ఇప్పుడు చెప్పాను కదా వికల్పంతో కూడింది వికల్పంతో కూడింది సవికల్పం ఇది పూర్వపక్ష చెప్పే భావం సవికల్పం అంటే వికల్పంతో కూడిందని ఇప్పుడు ఈయననేది ఏంటంటే వికల్పం అంటే మార్పు కదా వికల్పం అంటే మార్పు కదా పరిణామం కదా వికల్పం అంటే ఇది కరెక్టా ఈ వికల్పం అనేటువంటిది సవికల్పానికి సంబంధించిందని నువ్వు గనక చెబితే ఇదే కనుక నీది రెండవ అర్థమైతే అన్యత్రా ఇది కరెక్టా కరెక్టే స్వామీజీ మరి ఈ వికల్పం రూపం ఉంది కదా ఈ రూపం ఏ రూపం నుండి వచ్చింది అసలు సర్శనాల్లో న్యాయశాస్త్రం మీద ఆర్గ్యుమెంట్ నడిచేటప్పుడు ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి లాజిక్ అదంతా మీకు అవసరం లేదు కానీ ఇక్కడికి ఎంత అవసరం అంత చెబుతున్నా మీకు అండర్స్టాండ్ వికల్పం అంటే మార్పు కదా ఒక వస్తువు మార్పు చెందింది అనుకున్నా ఆయన ఇది దేని నుండి మార్పు చెందిందండి ఇప్పుడు పెరుగు అనుకున్నావు నువ్వు వస్తువు వికల్పం చెందింది పాలు పెరుగైంది ఇప్పుడు నువ్వు అడుగుతావు పెరుగు దేని నుండి వికల్పం చెందింది పాలు నుండి పాలు ఇది తమాషా అంతే అక్కడ ఉండండి కాబట్టి కుండ వచ్చింది అంటే కుండకు ఒక రూపం ఉంది కనుక దేని వికల్పం ఇది అని అంటే మట్టి యొక్క వికల్పం మట్టి రూపుడు నిర్వికల్పం మట్టే కనపడుతుంది కదా అది మళ్ళీ అణువుల సముదాయం మరి అణువులు ఇది తమాషా ఎప్పుడైతే ఒక వికల్పాన్ని తీసుకున్నావో ఈ వికల్పం దేని నుండి కలిగింది తమాషా చూడండి వికల్పం అన్నప్పుడే మరొక దాని నుంచి కలుగుతుంది అది తమాషా మార్పు చెందేదే వికల్పం కనుక బాగా అర్థం చేసుకోండి ఏదైనా సరే మార్పు చెందింది అంటే దేని నుండి మార్పు చెందింది అనేది ప్రధానమైనటువంటి విషయం వికల్పంలో మీరు అర్థం చేసుకోవాల్సిందే వికల్పము అంటే మార్పు చెందడం మార్పు చెందిందంటే ఏదో ఒక క్రమంలో మార్పు చెంది ఉండాలి అంతకుముందు ఉన్నటువంటి స్థితి మారడమే మార్పు చెందడం అంటే వికల్పం అంటే కాబట్టి ఇప్పుడు ఏదైతే వికల్పం నువ్వు అంటున్నావో అంతకుముందు అది ఏంటి దాని రూపం ఏంటి ఇప్పుడు కొండ దేని వికల్పం మట్టి వికల్పం అండి అని అంటున్నావు కదా అది కాబట్టి ఇట్లా గనక చూస్తే వికల్పం నువ్వు సవికల్పానికి సంబంధించింది అని కనుక నువ్వు అన్నట్లయితే సవికల్పము అని అన్నప్పుడు మార్పు చెందేదే కనుక వికల్పం మార్పు చెందేదానికి సంబంధించింది అయినప్పుడు కార్యరూపంలో ఏదైతే వికల్పంగా కనపడుతుందో అది దేని నుండి తయారైంది దేని నుంచి తయారు చేశాడు దీన్ని పోని అట్లయినా సరే ఆయన అంటే అర్థమవుతుంది అప్పుడు ఇంకొక వికల్పం కనపడుతుంది అవునా దీనికి ముందున్న వికల్పం పాలు పెరుగుకు ముందు పాలు మజ్జికు ముందు పెరుగు పెరుగుకు ముందు పాలు ఇటు పోతుంటుంది కదా అది వికల్పం కదా అది ఏ వికల్పం నుంచి కలిగింది ఇంకొక వికల్పం నుంచి కలిగారు అది ఏ వికల్పం నుంచి కలిగింది సార్ మరొక వికల్పం నుంచి అది అది అది పోదా ఇది అనవస్థా దోషం ఇది అనవస్థా దోషం నైనా ఏంటి అవస్థ అంటే ఉండడం నిలకడగా ఉండడం అవస్థ అనవస్థ అంటే నిలకడ లేకుండా పోవడం సవికల్పం కదా నిలకడ లేకుండా ఉంటుంది అంటే మార్పు చెందుతూ ఉంటుంది ఇలా పోతే అనవస్థ దోషం అంటే ఏంటి చెప్పండి ఆబ్సెన్స్ ఆఫ్ ఫైనాలిటీ యాబ్సెన్స్ ఆఫ్ ఫైనాలిటీ ఇన్ఫినైట్ రిగ్రెస్ ఇన్ఫెనైట్ రిగ్రెస్ పోతూ ఉంటే పోతా ఉంటుందే కానీ ఎక్కడ అంతమో తెలియదు ఇన్ఫినిట్ రిగ్రెస్ ఏం బాబు చెప్పు నిర్వికల్పంలో వికల్పం లేదు కనుక నీవు చెప్పిన వికల్పము నిర్వికల్పానికి సంబంధించింది కాదు నువ్వు చెప్పిన వికల్పం కనుక సవికల్పానికి సంబంధించింది ఫస్ట్ దోషం వచ్చేస్తుంది డిఫెక్ట్ అనవస్థా దోషం తర్వాత అండి ఆత్మాశ్రయ దోషం రెండవ దోషం ఆత్మాశ్రయ ఆదయా అనేది ఎట్సెట్రా టెక్స్ట్లో ఆత్మాశ్రయ ఆదయ ఆత్మాశ్రయ ఆదయ ఆత్మాశ్రయ దోషం ఇక్కడ కష్టంగా ఉంది కదా ఈరోజు చాలా ఈజీ అవుతుంది ఒకటి రెండు అట్లుంటాయి మరీ ఏమో విషయం కష్టం ఉండొచ్చు కానీ నేను తేలిగ్గానే చెప్తున్నాను అనుకుంటున్నాను మీకేం లేదు స్వామీజీ మీకు మాత్రమేమైంది అంతే అర్థం కానంత వరకు ఆయనకేమి ఆయనకేమి అర్థమైతే అందరికీ ఏమి లేదు ఆత్మాశ్రయం ఆత్మాశ్రయం అంటే ఏంటి స్వామీజీ ఆత్మ అంటే తాను కదా ఆత్మాశ్రయం అంటే తనను తానే ఆశ్రయించుకోవడం సంస్కృతంలో బ్యూటీ అంతా ఏంటంటే సౌందర్యం పదం యొక్క అర్థాన్ని పదమే చెప్తుంది జాగ్రత్తగా వినాలి ఆత్మాశ్రయ అన్యాశ్రయ కాదు ఆత్మాశ్రయ ఈ ఆత్మాశ్రయ దోషం ఒకటి వస్తుంది ఏంటని చూడండి ఇది విశేషణ విశేష సంబంధము లేని ఉదాహరణకి నీలోత్పలహ అన్నాడు అనుకోండి నీల ఉత్పలహ నల్ల కలువ కదా నీలం ఏంటి నాయన అడ్జెక్టివ్ కదా తెలుగులో చెప్పు విశేషం తెలుగులో విశేషణము సంస్కృతంలో కూడాను కాబట్టి నీలము అనేటువంటిది విశేషణం దేనికి విశేషణము పుష్పానికి ఏ పుష్పము కలువపువు కాబట్టి ఉత్ఫల కాబట్టి ఉత్ఫల అనేది విశేష్యము నీల అనేది విశేషణము విశేషము విశేషము ఏదైతే ఉందో దాని విశేష జ్ఞానాన్ని విశేషణము చెబుతుంది ఇది గ్రామర్ అంతేనా విశేషణం అంటే అది అబ్జెక్టివ్ విశేషము యొక్క విశేష జ్ఞానాన్ని విశేషణము అందిస్తుంది కాబట్టి ఉత్పలహ కలోపువు పువ్వు నీలోత్పలహ ఒకటి శ్వేతంగా కూడా ఉండచ్చు నల్ల కలువు ఉంది తెల్ల కలువు ఉంది కానీ ఇది నల్ల కలువ కాబట్టి కలువ పువ్వులో నలుపు అనేటువంటిది విశేషణం నీలోత్పలం నల్ల కలువ కదా ఇది విశేషణం అది విశేష్యం కాబట్టి ఎప్పుడైతే విశేషణం అనేది ఉంటుందో అప్పుడే విశేష్యము యొక్క విశేష జ్ఞానము కలుగుతుంది అవునా మరి నీలోత్పలం అన్నప్పుడు విశేషణము నీలం కదా పుష్పము నీలము విశేషణం నీలోత్పలము అన్నప్పుడు ఆ నీల లక్షణం పుష్పాన్ని ఆశ్రయించుకొనే ఉంది కదా అవునా కాదా పుష్పాన్ని ఆశ్రయించుకొని ఉంది అది బాగా అర్థం చేసుకోండి కాబట్టి పుష్పమే నీలవర్ణంలో ఉంది దాన్ని మళ్ళీ విశేషణం ఆశ్రయించుకునేది లేదు పుష్పమే నీలవర్ణం ఉంది కదా ఆయన కాబట్టి నీలోత్పలము అనాల్సిన అవసరం ఏముంది అదే నీలవర్ణంతో ఉండేటప్పుడు కాబట్టి తనను తాను ఆశ్రయించుకోవడం అనేటువంటిది అనర్థము తనలోనే ఆ లక్షణం ఉండేటప్పుడు తనను తాను ఆశ్రయించుకోవడం ఏంది ఇది ఆత్మాశ్రయ ఇది ఆత్మాశ్రయ దోషం కాబట్టి ఇప్పుడు వికల్పము అని నువ్వేదైతే అంటున్నావు ఈ పువ్వు నీలోత్పలం ఇది కూడా వికల్పమే కనుక వికల్పాన్ని వికల్పం ఆశ్రయించేటువంటిది లేదు కాబట్టి ఆత్మాశ్రయ దోషం ఆదయ అనవస్థా దోషం అంటే ఎక్కడ ఉందో తెలియనిటువంటి దోషం తననే తాను ఆశ్రయించుకునేటువంటి దోషం ఇది ఆత్మాశ్రయ దోషం రెండు దోషాలు అయిపోయినాయి మూడవది అన్యోన్యాశ్రయత్వం ఇదొక దోషం ఒకటి మరొకదాన్ని ఆశ్రయించుకోవడం ఒకటి మరొకదాన్ని ఆశ్రయించుకుంటే దేని లక్షణం ఏది కాదు ఇది అన్యోన్యాశ్రయత్వ దోషం ఇంకొకటి కూడా ఉందిలేండి దాన్ని చక్రకాపత్తి దోష అంటారు ఊరిగా గుర్తుపెట్టుకోండి దీనివల్ల ఏం మోసం రాదు చక్రకాపత్తి దోషహా అంటే సర్కులర్ లాజిక్ ఇంతకుముందు అన్యోన్యాశ్రయత్వం మ్యూచువల్ డిపెండెన్స్ చక్రకాపత్తి దోషహా అంటే సర్కులర్ లాజిక్ ఇదిగో చక్రం ఎట్లుంటుంది ఎట్లుంటుంది కదా సర్కులర్ లాజిక్ ఇది అంటే ఇక్కడ ఇక్కడ మొదలవుతాడు తిరిగి తిరిగి తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తాడు సవికల్పం సవికల్పం సవికల్పం సవికల్పం సవికల్పం సవికల్పం సవికల్పం ఆత్మాశ్రయం ఆత్మాశ్రమే ఆత్మాశ్రయం ఆత్మాశ్రయం ఆత్మాశ్రయం ఆత్మాశ్రయం మళ్ళీ తిరిగి తిరిగి భూమి గుండ్రంగా ఉందని చెబుతాడు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవన్నీ దోషాలు కనుక ఒకవేళ కనుక నువ్వు నువ్వు చెప్పే వికల్పం నిర్వికల్పానికి సంబంధించింది గనక అయితే నిర్వికల్పంలో వికల్పం ఉండేందుకు అవకాశం లేదు గనక వ్యాహతిహి ఆధ్యే వ్యాహతిహి అన్యత్రా లేదండి సవికల్పమునకు సంబంధించిందని గనక నువ్వన్నావా అనవస్థ దోషం ఆత్మాశ్రయ దోషం చక్రకాపత్తి దోషం అన్యోన్యాశ్రయత్వ దోషం ఇవన్నీ వచ్చి కూర్చుంటాయి బాబు కాబట్టి అసలు నీ క్వశ్చనే గందరగోళంగా ఉంది ఈ దోషాలన్నీ కూడా ఇప్పుడు చూడండి విషయం అట్లయింది కదా ఇప్పుడు క్లారిఫై చేస్తాడు ఇప్పుడు అర్థం అవుతుంది మీకు ఇదం గుణక్రియాతి ద్రవ్యసంబ వస్తుషు సమం తేన స్వరూపేతీష్యత ఇదం అంటే అయం ఇవి ఏవి అనవస్థా ఆత్మాశ్రయ ఆదయ అన్నాడు కదా అనవస్థాత్మాశ్రయాదయ ఇదం ఇయం దోష అది ఈ దోషాలన్నీ కూడాను ఇప్పుడు చెప్పినటువంటి అనవస్థ దోషం కాని ఆత్మాశ్రయ దోషం కానీ నేను చెప్పినటువంటి పరస్పర అవి అన్యోన్యాశ్రయ దోషం కానీ చక్రకాపతి దోషం కానీ ఈ దోషాలన్నీ కూడా ఏవైతే ఉన్నావో ఇదం ఇదం दोषाइ इं दोष गुण नंबर वन क्रिया नंबर टू जाति नंबर थ्री द्रव्य नंबर फोर संबंध नंबर फै वू अट्कु दिन सिक्सूस वस्तुष काबाटी योषाली येवैसे उन्वो इवे एक्टे नाइना సమంగా వర్తిస్తాయి వీటిల్లో సమం దేంట్లో గుణ క్రియ జాతి ద్రవ్య సంబంధాది విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో దోషాలు సమంగా వర్తిస్తాయి అన్నిట్లో ఉంటాయి దోషాలు అది తమాష ఇప్పుడు గుణ అన్నవనుకో ఏంటి గుణం అంటే ఏంటి గుణం శబ్ద స్పర్శాది గుణాలున్నాయి ఇప్పుడు శబ్దం ఒక గుణం కదా శబ్ద గుణం ఆకాశతత్వం అంటే స్పర్శ స్పర్శ గుణం కదా రుచి అదొక గుణం రుచి శబ్దం కాదు శబ్దము దృశ్యం కాదు ఇవన్నీ కూడా గుణాలు కాబట్టి గుణ గుణ లేక గుణ అంటే శబ్ద స్పర్శాది గుణాలు ఏవైతే ఉన్నావో ఇవి క్రియా వ్యాపారాదులు అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం ఈ కర్మలు జాతి ఇప్పుడు చెట్టును చూచాం వృక్ష జాతి ఒక పక్షిని చూచాం పక్షి జాతి ఓ జంతువుని చూచాము జంతు జాతి మనిషిని చూసాము మనుష్య జాతి जाति भेदा हा, भेदा हा, क्रिया भेद द्रव्य भेद द्रव्य पृथ्वी अदी द्रव्याल पृथ्वी जलम अग्नि वायु आकाशम इवन द्रव्याल वीट पृथ्वी आकाशम का दू? आकाशम वायु का वायु जलम का जलम अग्नि काेद उ पंचभूता भेद उदी द्रव्य भेद ఇవన్నీ కూడాను ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఒక దాని ఎందు ఉండేటువంటి లక్షణం మరొక దాని ఎందు లేకపోవడం చేత ప్రత్యేకంగానే ఉండడం వల్ల దోషపూరితంగా ఉన్నాయి గనక ఇవన్నీ నశించిపోతాయి మరి ఈ దోషాలు బ్రహ్మమునందు ఉన్నవా అది క్వశ్చన్ ఈ దోషాలు బ్రహ్మమునందు ఉన్నవా ఇప్పుడు గుణ అని అన్నావు నువ్వు శబ్దస్పర్శాది గుణాలు బ్రహ్మ నిర్గుణం కదా మరి గుణాలేవి బ్రహ్మంలో గుణాలు ఉండేందుకు అవకాశం లేదు పోనీ క్రియ అంటావా నిష్క్రియత్వం కదా బ్రహ్మం యాక్షన్లెస్ అవేర్నెస్ కాబట్టి బ్రహ్మ నిష్క్రియ సత్తా స్వరూపం అయినప్పుడు క్రియాశీలత్వం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి క్రియ లేదు జాతి అంటావా ఆయన లాంటి బ్రహ్మం ఇంకోటి ఉంటే ఆయన ఏ జాతి ఏ జాతి బ్రహ్మం అఖండమైనప్పుడు జాతి ఉండడానికి అవకాశం లేదు ఇంకేంటి ద్రవ్యం పంచభూతాలు పరమేశ్వరుడు అయ్యేందుకు లేదు అవి భిన్నంగా తెలుస్తూ ఉన్నాయి పరమాత్మ అనంతమయ్యి ఉన్నాడు కనుక అవి కూడా లేదు సంబంధ ఒకదానితో ఒకటి సంబంధం ఉంటే దోషపూరితంగా ఉంటుంది కానీ సంబంధాలు కూడా లేవు బ్రహ్మతో బ్రహ్మకు సంబంధం ఉండాలంటే ఇంకొకరు ఉండాలి ఆయనకన్నా అన్యంగా అర్థం అదే సంబంధం అంటే మా సంబంధికులు వచ్చారండి అంటారు ఎందుకంటే ఈయనకు సంబంధించిన వచ్చాడని అర్థం కొంపముంచడానికి అర్థమవుతుంది కానీ బ్రహ్మము కొంపముంచే ప్రశ్నే లేదు కారణం ఆయన కొంపే లేదు అండర్స్టాండ్ కాబట్టి ఇవన్నీ కూడా సమం వీటన్నింటిలో ఎక్కడైతే నామ రూప జాతి క్రియ విశేష సంబంధాదులు ఉంటాయో అటువంటి చోట ఈ దోషాలు ఉంటాయి సమంగా మనకు కనపడతాయి కానీ సర్వం ఏతత్ ఫోర్త్ లైన్ తేన సర్వం ఏతత్ స్వరూపశ్ స్వరూపశ ఇది ష్యత ఇష్యత కల్పితాం కాబట్టి ఇవన్నీ కూడాను బ్రహ్మమునందు ఉండేందుకు అవకాశమే లేదు కనుక ఒకవేళ ఏవైతే నీకు కనపడుతూ ఉన్నాయో ఈ ప్రపంచంలో ఏది నామ రూప జాతి గుణ క్రియా విశేష సంబంధాలు ఏవైతే ఉన్నవో అంటే నువ్వనే వికల్పంగా తెలుస్తూ ఉన్నాయో ఇవన్నీ మిథ్యకు సంబంధించినవే కానీ బ్రహ్మమునకు సంబంధించినవి కావు కాబట్టి ఇవి నీకు ఎక్కడైనా కనపడతాయి అంటే ఈ దోషాలు ప్లీజ్ ఏది అనవస్థ దోషం కాని ఆత్మాశ్రయ దోషం కాని అన్యోన్యాశ్రయత్వ దోషం కానీ చక్రకాపత్య దోషం కానీ ఈ దోషాలు నీకెక్కడైనా సరే కనపడ్డాయి అంటే దే ఆర్ ప్రజెంట్ ఓన్లీ ఇన్ పర్సీవబుల్ అండ్ కన్సీవబుల్ థింగ్స్ బట్ నాట్ ఇన్ బ్రహ్మన్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ కాన్సెప్ట్స్ అర్థమవుతుందా ఇప్పుడు కాబట్టి నీ ఆలోచనలకన్నా సంబంధించి ఉండి నువ్వు చూచన్నా ఉండాలా పర్సీవబుల్ ఉండాలా కన్సీవబుల్ ఉండాలా ఇటువంటి వాటిల్లోనే ఈ దోషాలు తెలుస్తాయి బ్రహ్మము నీ కంటికి గోచరం కాదు నువ్వు ఆలోచించడానికి వీలైంది కాదు ఎందుకని నువ్వే చెప్పావు కదా ఇంతకుముందు ఏమని చెట్ తత్ర నగచ్చతి వాగ్గచ్చి నవాగ్గచ్చతి నో మనహ నువ్వు చెప్తున్నావు కదా అటువంటి దాంట్లో ఈ దోషాలన్నీ ఉండేందుకు అవకాశమే లేదు ఈ దోషాలన్నింటినీ ఇటు ట్రాన్స్ఎండ్స్ ఆల్ కాన్సెప్ట్స్ భావాలన్నింటినీ కూడాను అధిగమించినటువంటిది కనుక దోషాలు ఎక్కడ నీ కనిపిస్తూ ఎక్కడ నీ ఆలోచనలు ఉంటాయో అక్కడ ఉంటాయే గానీ అఖండమైనటువంటి పరబ్రహ్మంలో దోషం ఉండేందుకు అవకాశమే లేదు గనక అర్జున నిర్దోషం హి సమం బ్రహ్మ నిర్దోషం హి సమం బ్రహ్మ దోషరహితమైనటువంటిది బ్రహ్మం మరి ఇవన్నీ ఇవన్నీ ఏంటండి ఇవన్నీ కూడాను ఆ స్వరూపంలోనే ఉన్నాయని అంగీకరించాలి అది పామైన జస్ట్లీస్ అది పామైన లేదు నీటి సారైన లేదు భూమి పొగలైనా ఇవన్నీ కూడాను రజ్జువునంది ఉన్నవని అంగీకరించాలి వాస్తవానికి అక్కడ లేవుగన ఇది అఖండ బ్రహ్మతత్వాన్ని నిర్దేశిస్తూ పోయేటువంటి పద్ధతి అంతేగాని సవికల్పమ నిర్వికల్పం అనేటువంటిది కాదు వికల్పతావాభ్యాం అసంస్పృష్టాత్మ వస్తుని వికల్పితల వికల్పితత్వ లక్ష్యత్వ సంబంధాద్యాస్తు కల్పితా. కాబట్టి ఇప్పుడు విను పూర్వపక్షి ఇప్పుడు విను నిర్ వికల్ప నువ్వు ఏదైతే వికల్పం అన్నావో అదే కాదు సార్ తద్ అవా తద్ అభావాభ్యాం అంటే తత్ అభావం వికల్ప తత్ అభావం అంటే विकल तद अभाव निर्विकल विकल अभाव निर्विकल काब्ठी विकलप अभावाभ्या अटे विकलप निर्विकलभ्या विकल निर्विक विकलपूद विकलपुंदो विकल लेकु निर्विकल ఈ రెండు కూడాను ఇది ఇక్కడ అసలు విషయం పట్టిస్తున్నాడు వికల్పం ఉంది గనక నిర్వికల్పం అనాల్సి వస్తుందిరా బాబు బుజ్జి బుజ్జి నిర్వి వికల్పం ఉంటున్నావు నిర్వికల్పం అనాల్సి వస్తుంది చెడు అంటున్నావు కనుక మంచి అనాల్సి వస్తుంది అధర్మం అంటున్నావు కనుక ధర్మం అని చెప్పాల్సి వస్తుంది ధర్మాధర్మాలకు పరమాత్మ ఎట్లా అతీతుడు మంచి చెడులకు పరమాత్మ ఎట్లాగైతే అతీతుడో వికల్పానికి నిర్వికల్పానికి కూడా అతితుడు. ఇప్పుడు అర్థమైందని నీకు అవి ఏదో పెద్దగా ఉన్నట్టుగా రెండింటిని తీసుకొచ్చి పూర్వపక్షం చేసావు బాగా చేసుకో వికల్ప శబ్దం ఎందుకు వచ్చిందో తెలుసా వికల్ప శబ్దం రావడం వల్లనే నిర్వికల్పం ఉంది ఇప్పుడు విక బ్రహ్మ సవికల్పం అని చెప్తే నిర్వికల్పం ఏమిటి అను నిర్వికల్పం అండి అంటే సవికల్పం వస్తుంది లే బ్రహ్మ నిర్వికల్పము కాదు ఎందుకో తెలుసా బ్యూటీ చూడండి వికల్ప తత్ అభావాభ్యాం వికల్ప నిర్వికల్పాభ్యాం ఆత్మవస్తుని సెకండ్ లైన్ ఆత్మవస్తుని అసంస్పృష్ట ఆత్మవస్తుని అసంస్పృష్ట కాబట్టి ఈ వికల్పము ఈ నిర్వికల్పము అని నువ్వేవైతే మాట్లాడుతూ ఉన్నావో సవికల్పము నిర్వికల్పమని ఈ రెండు కూడాను బ్రహ్మము ఈ రెంటికన్నా అతీతమైంది కనుక ఆత్మవస్తువుని అసంస్పృష్ట ఇవి ఆత్మ వస్తువుని స్పృశించలేవు అన్టచ్డ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అన్టచ్డ్ బై దస్ టూ బౌద్ధ సవికల్ప నిర్వికల్ప అది ద్వంద్వాలు అది నిర్ద్వంద్వం ఖండములు ఇవి అది అఖండం ద్వైతం ఇక్కడ అది అద్వైతం అద్వైతం అంటే ఏంటి ద్వైతం న విద్యతే యస్ సవికల్పం నిర్వికల్పం ద్వైతం अक्तम उड़ा अवकाशमेंद्वित ब्रह्म अति विषय का बट्टी विकलपदभा असंस्पृष्ट आत्मस्तु रूटी कल्याद विकक्ष्य संबंधाद्या कलताबंधाद्यास्तु कलता संबंधा संबंधाद्या संबंधाधु संबंधाद्या कलताबी <laughs> एदे विकलानी निर्विकल की अतीत ये आत्मी आत्मा पर ब्रह्मे कदा आत्मवस्तुनी ब्रह्मवस्तुनी रेणूड़ स्पृश्चे असंस्पृष्ट వికల్ప తదవా తదభావాభ్యాం వికల్ప అభావం నిర్వికల్పం వికల్ప వికల్పో నిర్వికల్పాభ్యాం ఆత్మవస్తువుని అసంస్పృష్ట వెరీ క్లియర్ కాబట్టి వికల్ వికల్పితత్వ లక్ష్యత్వ సంబంధాధ్యా కల్పితా కాబట్టి అటువంటి ఈ రెంటికి అతీతమైనటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో దానిలో దాని ఎందు ఈ వికల్పము నిర్వికల్పము అనేటువంటివి కల్పిత ఆరోపిత సూపరింపోస్ట్ ఈ రెండో కల్పించబడ్డాయి ఆరోపించబడ్డాయి ఎలాగూ సార్ శుక్తికా రజితవత్ రజ్జు సర్పవత్ కాబట్టి ముత్యపు చెప్పను చూసినప్పుడు అందులో వెండి ఉంది అని నువ్వు అనుకున్నా ముత్యపు చెప్పలో వెండి లేదు సార్ అది నువ్వు ఆరోపించావు ముత్యపుచిప్పలో తెల్లగా ఉంటే ముత్యపు చిప్ప వెండి ఉందని నువ్వు అనుకున్నావే కానీ ముత్యపు చిప్పలో వెండి లేదు రజ్జు సర్పవత్ రజ్జువులో కూడాను సర్పమనేది లేదు సర్పమనేది ఆరోపితాహ కల్పించబడింది అట్లాగే ఈ వికల్ప నిర్వికల్పాదులు ఆత్మయందు కల్పించబడ్డాయి క్లియరా కాలేదులే ఎవరికి అట్లుండవు సిన సముద్రంలో ఇలా లేస్తున్నాయి కదా లేచి లేచి పడుతున్నాయి కదా అలా ఇది వికల్పం కదా ఎందుకు వికల్పం ఒక అలా మరో కళ కాదు ఒక అలా చూడండి ఎట్లా ఉందో ఒకళ్ళ చూడండి అదొక ఎరటం ఇదో కర ఈ కెరటం ఆ కెరటం కాదు ఆ కెరటం ఈ కెరటం కాదు ఇది చాలా మైల్డ్గా పోతా ఉంది ఒక వేవ్ అది టర్బులైంట్ వేవ్ సీ ద డిఫరెన్స్ కానీ రెండు కెరటాలే అవునా రెండు కెరటాలే ఈ భేదాలు మనకి ఇక్కడ తెలుస్తున్నాయి కాబట్టి ఆ అలలను చూసినప్పుడు వికల్పం తెలుస్తా అలలు లేకుండా సముద్రాన్ని చూస్తే నిర్వికల్పంగా ఉంది ఇప్పుడు సముద్రం మధ్యలో పోయి నడి కడలిలో లేని అలజడి అడిపోయి చూసామనుకో అక్కడ ఏమి లేదు ఇటు చూసామనుకో అక్కడ అలలు ఉన్నాయి అలలేంటి వికల్పం ఇక్కడ ఏమి అలలు లేకుండడం నిర్వికల్పం రెండు సముద్రాన్ని స్పృశించలేవు రెండు సముద్రాన్ని స్పృశించలేవు అయ్యా సముద్రం ఈ అలల సమూహమా అలలు లేకుండా ఉండడమా దాని యథార్థ స్వరూపం ఏమిటి సార్ అని అడిగితే అది కాదు సార్ ఇది కాదు సముద్రం అనేటువంటిది అల కాదు సముద్రము అల కాదు ఒప్పుకుంటారా స్వామిజీ మరి చెప్పు చెప్పు చెప్పు చెప్పు సముద్రం అనేది జలము కాదు సార్ అలా వికల్పం జలం నిర్వికల్పం సముద్రం అలా కాదు జలము కాదు నువ్వు అనుకున్నట్టు సముద్రం అది వికల్పము కాదు నిర్వికల్పం కాదు సార్ అది హెచ్ అది అదే మూల వస్తువు మూల వస్తువు హెచ్ టూ కాంతేనా రెండు పాలు హైడ్రోజన్ పాలు ఆక్సిజన్ అంతే వాటర్ వాటర్ వాటర్ కాబట్టి సముద్రం వికల్పం అయితే పోనెట్టు తీసుకున్నాయి అలా అనేటువంటిది సవికల్పం అని అనుకుంటే ఈ రెండు కాదు అది నీరు ఇట్ ఇస్ ఓన్లీ వాటర్ ఇట్స్ ఓన్లీ వాటర్ సముద్రం వాటర్ని మింగేది లేదు అలబోయి సముద్రాన్ని కౌకులించుకునేది లేదు ఎందుకని రెండు దాంట్లోనే ఉన్నాయి వాస్తవానికి ఈ రెండు లేకపోయినా సముద్రం ఉంటుంది నీళ్ళు ఉంటాయి కదా ఉంటాయి కదా ఈ రెండు వాటిని చేయలేదు దాన్ని అసంస్పృష్ట ఆత్మవస్తుని అసంస్పృష్ట ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు అర్థమైందే లక్ష్యత్వం ఏదైతే అంటున్నావో బ్రహ్మ విషయంలో బ్రహ్మను తెలుసుకోవడానికి భాగత్యాగైన లక్షణ ఏదైతే ఉందో తత్వమసి వాక్యార్థం చేత దీని ద్వారా నిన్ను అక్కడ పట్టుకుపోతున్నామే కాని వాస్తవం చెప్పాలంటే ఏ లక్షణాన్ని బ్రహ్మకు ఆపాదించడానికి లేదయ్యా బాబు ఎందుకని ప్రత్యేకమైన సంబంధం కూడా ఏమీ లేదు బ్రహ్మకి ఆయన ఏకమేవా అద్వితీయం బ్రహ్మ వాటర్ లాంటి వాడు అంతేగాని ఆయన్ని సముద్రమని కానీ లేక అలలని కానీ చెప్పడానికి అవకాశం లేదు ఇవి ఏవి దాన్ని స్పృశించలేవు అది అఖండాత్మ పరమాత్మ స్వరూపము దాని నిర్ణయం దాని ఎందు ఏక తాత్పర్యమే ఉపనిషత్తుల యొక్క ఏక వాక్యత అండర్స్టాండ్ పూర్వపక్షి ఇప్పుడు ఎందుకు ఉందో ఉపనిషత్తు నీకు అర్థమవుతా ఉందే ఉన్నది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఆఖండ పరబ్రహ్మ స్వరూపం ఉందో అదే నీవు మిగతా అన్నీ అందులో కల్పించబడ్డాయి నీ వికల్పాలు నీ నిర్వికల్పాలు అన్నీ అందులో కల్పించబడ్డాయి అర్థం చేసుకోవడానికే కానీ వాస్తవానికి ఉన్న వస్తువు ఇట్ ఈస్ బ్రహ్మన్ వన్ వితౌట్ సెకండ్ అద్వితీయ పరబ్రహ్మ అర్థమైంది సరే స్వామిజీ అంతా బాగా అర్థమైంది ఇప్పుడు ఏం చేయాలి మేము ఏం చేయాలా నన్ను ఎందుకు అడుగుతారా అడగండి ఉపనిషిత్తున్నాడు అయితే ఏం చేయాలండి ఉన్నది అది కదా ఆత్మవా అరే ద్రష్టవ్యహ ఇప్పుడేం చెప్తుందా తెలుసా ఉన్నది అఖండమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం గనక ఆత్మవా అరే నువ్వు చేయాల్సింది ఏ లేదు ఆత్మసాక్షాత్కారం సర్వత్రా ఆత్మదర్శనం అదే సమదర్శనం అంతటా ఉండేటువంటి పరబ్రహ్మమునే నువ్వు దర్శించాలి ఎట్లా శ్రోతవ్య కనెక్షన్ బ్యూటిఫుల్ శ్రోతవ్య అది జ్ఞాన రూపంలో ఉంది కనుక వింటేనే జ్ఞానం కలుగుతుంది కనుక శ్రవణం కుర్యాత్ సన్యస్య శ్రవణం కురియాత్ అన్ని వదిలిపెట్టి జ్ఞానాన్ని నువ్వు సముపార్జించాలి గురుముకుత ప్లీజ్ ఆత్మవా అరే ద్రష్టవ్యోతవ్య శ్రవణం చేయాలి తర్వాత మంతవ్య మననం చేయాలి తర్వాత నిధి ధ్యాసి తవ్య తవ్య ప్రత్యయం కదా ఇంతే నువ్వు చేయాల్సింది ఇంకేం కాదు ఇప్పుడు అర్థమైపోయిందే మీతో అన్ని కల్పితాలు ఆహా అట్లా కదా స్వామిజీ అయితే ఇప్పుడు మేమేం చేయాలి ఇప్పుడు నువ్వు చేస్తున్నది అదే ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంది ఇప్పుడు మోక్షధామోలో నువ్వు చేస్తున్నది అదే సార్ ఈ ఒక్క విషయం చెప్పడానికి యాభై శ్లోకాలు దాటాల్సి వచ్చింది నేను అర్థమవుతుంది ఇప్పుడు నువ్వేం చేయాలి స్వామిజీ అంటున్నావు ను నువ్వు చేస్తున్నావయ్యా ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ఏం అక్షరాభ్యాసం చేయమంటావు నన్ను నువ్వు చాలా తరగతులు దాటావు ఇప్పుడు నువ్వు చేస్తున్నది అదే అర్థమవుతుంది दर्थ संधानं श्रवणं भवे युक्त संभावित संधान मननम तो ना हाईगा अर्थम इन సో వికల్పం లేదు నిర్వికల్పం లేదు సార్ ఇవన్నీ కూడా ఆరోపణలేదు దాని ఎందు ఆరోపించబడినవి ఉన్నది ఒకే ఒక వస్తువు మీరు చెప్పాను చూసారా స్వామి రామతీర్థ ఇన్వుడ్స్ ఆఫ్ గౌరయలైజేషన్ అనే బుక్కులు అంటాడు ఎందుకనో చెప్పాల్సి వస్తుంది కానీ వేదాంతానికి ఈ ద్వైత ప్రపంచం మీద సృష్టి మీద పెద్ద ఇంట్రెస్టే లేదు అది కేవలం అఖండ పరబ్రహ్మం నిందే దృష్టి నిలిపి ఉంది ఏకవాక్యత अमतीर्थस्वा अदेबी दाने आत्मवार द्रष्टव्य अन एपड़ता नीक मल्ली श्लोक नंबर एटदी परप्रेनंद परप्रेमास्पद परानंद स्वरूप ఉత్కృష్టమైనటువంటి ప్రేమ దేని మీద ఉంటుంది ఉత్కృష్టమైన ఆనందాన్ని నీకు ఇస్తుందో అనంత ఆనందాన్ని ఇచ్చేది ఏదో దాని మీదనే నీకు అనంతమైనటువంటి ప్రేమ ఉంటుంది అది కేవలం ఆత్మ విషయమే కానీ రెండవ విషయం కాదు గనక అది లభ్యం కానంత వరకు బ్రహ్మము గనక సవికల్పమైతే ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి వస్తువుల్ని పొందిండవు చూడు బ్రహ్మం వన్ మోర్ ఆబ్జెక్ట్ అన్ని వస్తువులు పొంది ఇప్పుడు ఎట్లయితే దుఃఖంలో ఉన్నామో బ్రహ్మమును పొందినా దుఃఖం పోదు ఎందుకని ఆయన ఇంకొక వస్తువు అవుతాడు సవికల్పమైతే కాబట్టి అనంతమైనప్పుడే బ్రహ్మము అనంతమైనప్పుడే అది పరానంద స్వరూప అందువల్ల పరమ ప్రేమాస్పద అది లేదు నశించిపోయేటువంటి ఆనందాలు కావాలన్నా చెప్పు బ్రహ్మము తప్ప ఏదైనా పట్టుకో అదే కానీ అనంతమైనటువంటి ఆనందం కావాలని కనుక నువ్వు కోరుకున్నావా అది కేవలం బ్రహ్మం వల్ల వస్తుందే కానీ ఏది ఏకమేవా అద్వితీయం బ్రహ్మ దానివల్ల వస్తుందే గానీ రెండవది వచ్చేందుకు అవకాశం లేదు కనుక ఆ ఆత్మనే మనం కాంక్షిస్తూ ఉన్నాం కనుక ఆత్మవా అరే ద్రష్టవ్యహ ద్రష్టవ్యహ ఆత్మనే చూడునైనా అంటే సాక్షాత్కరించుకో ఏమని ఉన్నది ఆత్మ ఒక్కటే ఏ ఆత్మ అయమాత్మ అదేంటి బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ ఇది బ్రహ్మాత్మ జ్ఞానము ఆత్మ ఏ జ్ఞానం ఇది ద్రష్టవ్యహ ఇది క్లియర్గా నువ్వు అపరోక్షంగా నీ అనుభవంలోకి రావాలి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు ప్రత్యక్షంగా నీకు తెలిసి ఉండాలి అది పరోక్షం కాకుండా ఉండాలి ఆత్మవారే ద్రష్టవ్యహ దానికి ఏం చేయాలి స్వామీజీ అది ఉన్నదే గనక లేనిది కాదు గనక నువ్వు వింటే సరిపోతుంది సార్ అది జ్ఞానంలో ఉంది గనక మోక్షం అనేటువంటిది జ్ఞానంలో ఉంది గనక వినడం వలనే వస్తుంది శ్రోతవ్య అది తరు తవ్య తవ్య ప్రత్యయం శ్రోతవ్య గురుముఖత నువ్వు శ్రవణం చేయాలి అది ఈ యాభై మూడో శ్లోకంలో శ్రవణం వినండి యుత్ం ఈ విధంగా యుత్ ఈ విధంగా ఇంతవరకు మనం చూచాం చూసారా ఇవన్నీ చూసొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే యుత్తం మహావాక్యేహి అది అర్థం యుత్ం వాక్యై యుత్ తత్వమశాది మహావాక్యై అంటే భాగత్యాగ లక్షణేనా అది వచ్చేసేయాలి ఇవన్నీ అన్వయ వ్యతిరేక అభ్యాం భగత్యాగ రక్షణ ఇం మహావాక్యై తత్వమస్యాది మహావాక్యై తదర్థానుసంధానం తర్ధ అనుసంధానం తదర్థానుసంధానం ఆ తత్వమసి వాక్యం ఏదైతే ఉందో ఆ తత్వేంటో ఆత్వం ఏమిటో ఆ అస్సి పదమేంటో దీని యొక్క అర్థం ఏమిటో అనుసంధానం दाने यदार्थम अर्था ग्रहत वाक्य ग्रहिस्पदेश प्राप्त स्वतः बोधितव्य गुरूपदेश गुर स्रवण से కలుగుతుంది ఇంకో రకం కలిగేందుకు అవకాశం లేదు కనుక ఇత్తం ఈ విధంగా ఇత్తం వాక్యి ఈ విధమైనటువంటి వాక్యముల చేత తదర్థానుసంధానం వాటి అర్థాన్ని సంపూర్ణంగా గ్రహించడం తత్ అసి అహం బ్రహ్మ అస్మి అయం ఆత్మ బ్రహ్మ వీటికి సంబంధించిన ప్రతి పదానికి సంబంధించినటువంటి అర్థాన్ని సంపూర్ణంగా గ్రహించడం ఏదైతే ఉందో శ్రవణం భవేత్ డెఫనేషన్ ఇది శ్రవణం ఇప్పుడు అర్థమైందే శ్రవణం భవే యుక్త యుక్త్యా అంటే బైలాజిక్ యుక్తి చేత ఏమి యుక్తి అన్వయవ్యతిరేకాభ్యాం యుక్త భాగత్యాగలక్షణేన యుక్త పంచకోశ వివేక యుక్త్యా ఇప్పుడు వచ్చే కదా నైన్ ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ వచ్చాయా పంచకోశ వివేకం వచ్చిందే అన్వయ వ్యతిరేకం వచ్చిందే భాగత్యాగ లక్షణం వచ్చిందే ఇదంతా యుక్తి కదా మనం చూచింది యుక్త్యా ఈ విధమైనటువంటి యుక్తి చేత సంభావితత్వ అనుసంధానం యుక్త్యా సంభావితత్వ సంభావితత్వ ఒక పదం అనుసంధానం సంభావితత్వానుసంధానం కొందరైతే సంభావి తత్వానుసంధానం అంటారు సంభావితత్వ అనుసంధానం ఎందుకని ఫస్ట్ లైన్ తదర్థ అనుసంధానం సంభావితత్వ అనుసంధానం అది సంభావితత్వ వ్యాఖ్యార్థం యొక్క ఉపపత్తి ఏదైతే ఉందో అది అంటే సంభావితమైంది అంటే విని దానిని నిశ్చయించేది సంభావితం ఇక్కడ సంభవిస్తూ ఉంది కదా శ్రవణం ఎట్లా విన్నాడు శ్రవణం తదర్థానుసంధానం వాక్యై ఇత్తం వాక్యై తదర్థానుసంధానం శ్రవణం భవేత్ గురుముఖత గురుముఖత గురు ప్రసాదేనా గురుపదేశేనా కాబట్టి గురుముఖత గురువు దగ్గర కూర్చొని ఆ తత్వమసి వాక్యార్థాలు ఏవైతే ఉన్నాయో ఇత్యాది వాక్యాలు వాటి యొక్క స్పష్టమైనటువంటి అర్థాన్ని సక్రమంగా గ్రహించడం శ్రవణం ఫస్ట్ పాయింట్ అలా గ్రహించిన దానిని వినిన దాని నిశ్చయించుకోవడం అది సంభావితత్వ దాని యొక్క రూఢ్యర్థం ఏదైతే ఉందో అది సంభవించాలి మీకు అంటే సుస్థిరం కావాలి సుస్థిరం కావడం అంటే సంశయ రహితంగా సంశయ రహితంగా అది తత్వానుసంధానం తత్ అది మననం తు దానిని మననం అంటారు కాబట్టి ఈ యుద్ధం ఈ విధంగా వాక్యేహి తత్వమస్యాది మహావాక్యేహి ఏదైతే మనం గురుముఖత శ్రవణం చేస్త వింటాము అర్థాన్ని గ్రహిస్తాము అది శ్రవణము ఒకవేళ గురుముఖత విని వాడి మనసులో ఉండే అర్థాన్ని వాడు ఊహించుకొని గ్రహించలేకపోయాడనుకోండి దేర్ ఈజ్ నో శ్రవణ శ్రవణం ఉందా ఇప్పుడు ఓన్లీ మరణ శ్రవణ తదర్థానుసంధానం గురువు ఏ కోణంలో నుంచి బోధిస్తూ ఉన్నాడో దాన్ని యథావిధి దాని యొక్క అర్థాన్ని గ్రహించడం ఉందో అది శ్రవణం భవే అలా గ్రహించిన తర్వాత దానికి దాని యొక్క ఏదైతే మనం విన్నామో శ్రవణం చేశామో దాని నిశ్చయమైనటువంటి విషయాన్ని సుదృఢంగా మనం ఉంచుకోవడం ఏదైతే ఉందో అనుసంధానం తత్ మననం తత్ మననం అంటే సందేహం లేకుండా నాయన ముందు ముందు ఇది కూడా సందేహం లేకుండా అంటే స్వామీజీ సందేహ ముముట్కి మున్ని పొందేవాడికి అసలు సందేహం ఉండకూడదు అంటారా ఉండి తీరాలి అంటున్నాను నేను సందేహం లేదు అని అంటే వేస్ట్ ఫేలని అర్థం వాడు ఎంత వింటున్న అందరికీ కొందరు అంటారు మీరు చూడండి నేను ఎవరు చెప్పినా పోతానండి ఎవరు చెప్పినా వింటానండి నా అన్నీ బాగుంటాయండి ఎందుకు బాగు తెలీదు కనుక వాడికి ఇప్పుడు వీడు ఏం చేస్తాడు చెప్పండి స్వామివారు అంటుండేవాడు నాతో నాయన ఆయన అంటూ తమాషగా నీకు మాకు రారు కానీ జనం ఉపన్యాసాలు పోతే నువ్వు యజ్ఞాలకు వచ్చినట్టుగా కానీ ఒకటి మాత్రం ఫ్యాక్ట్ నాయన అనేవాడి నాతో జనం ఏంటి ఏంటి స్వామిజీ అంటే మనకంటూ మనోళ్ళు కొందరు ఉంటారు ప్రతి ఊర్లో ఏ స్వామీజీ పోయినా వాళ్ళు వస్తారు సాయంత్రం అయితే అందుకని డైలీ ఎంగేజ్మెంట్స్ చూసుకుంటూ ఉంటారు వాళ్ళు ఊళ్ళో ఈరోజు ఎవరు ఎక్కడుండదు ఉపన్యాసం ఆధ్యాత్మిక ఎక్కడుంటే అడిగిపోతారు అర్థమవుతుంది ఎవరు చెప్పినా వింటారు ఏం చెప్పినా వింటారు లాస్ట్లో దండం పెట్టి గురుదర్శన్ వచ్చేస్తారు అంతే వాళ్ళు మారే ప్రశ్నే ఉండదు ఎవడికి సందేహం వస్తుందంటే ఎవడు ఆలోచిస్తాడో వాడికి సందేహం వచ్చేది అంతే దాని అర్థం సందేహాలను ఆహ్వానించమని కాదు సంశయాత్మ వినశ్యతి సందేహాలు ఉండేవాడు నశించిపోతారు చూడు శాస్త్రం చూడండి సందేహాలే రాలేదనుకో బాగుపడ్డు సందేహాలు ఉన్నాయనుకో నశించిపోదు ఇదే శాస్త్రం అంటే ఏ టైంలో సందేహం రావాలని ఆ టైమ్ రావాలి కానీ ఇప్పుడు ఈయన చెప్తున్నాడు కదా ఈయన నాలుగుందా ఎందుకు సందేహం అజే గడుస్తాను సరేనా కాబట్టి సందేహం రావాలి కానీ సందేహాన్ని నిలుపుకోకూడదు అది వేదాంతం చెప్పేది సందేహం రావాలి వెంటనే దాన్ని క్లియర్ చేసుకోవాలి సందేహం రాకూడదన్నదే శాస్త్రం సందేహం రాకూడదు అని చెప్పలేదు సందేహం పోయే మార్గం ఏంటో చెప్పింది అందువల్ల తద్విధి ప్రణిపాత అయిన పరిప్రశ్నైనా సేవయ్య గురువుని ప్రశ్నించవయ్యా గురువుని ఎందుకు ప్రశ్నిస్తావు నువ్వు అన్ని నీకు తెలిసిపోతే గురువుని ప్రశ్నించడం ఎందుకు అసలు ఎప్పుడు వస్తుంది నీకు ప్రశ్న నువ్వు విన్నప్పుడు అర్థమవుతుంది నువ్వు విన్నప్పుడు గురువు దగ్గర వింటావు నీకు ఎక్కడైతే అర్థంగా లేదో అక్కడ పరిప్రశ్న అనుకూల సమయంలో గురువును ప్రశ్నించి దాన్ని చక్కగా ఆయన ఏదో చేపెత్తుకుని పరి గురుదేవ అట్లా కాకుండా పరిప్రశ్నది అనుకూల సమయంలో పరితహ అనుకూల సమయంలో ప్రశ్నించాలి ఎప్పుడు ఎప్పుడు ఆయన కడుపు నొప్పితో బాధపడతావు గురుదేవ నిన్న నువ్వు చెప్పిన వికల్పం రే నువ్వెక్కడ అది పరి ప్రశ్న అనుకో సమయంలో గురువుని ప్రశ్నించి తెలుసుకోవాలి అంతేగాని మనం ప్రశ్ని అంటే సందేహం వచ్చి సందేహాన్ని గురు దగ్గర ప్రశ్నిస్తే దానివల్ల మన జ్ఞానం వృద్ధి చెందుతుంది వృద్ధి చెందుతుంది ఎందుకని ఎప్పుడైతే నువ్వు సందేహాన్ని సరైన సందేహాన్ని నువ్వు ఇచ్చావో వెంటనే గురువు నీ సందేహాన్ని నివృత్తి చేయడానికి అనేక కోణాల్లో నుంచి నీకు బోధిస్తాడు అందువల్ల ఇంకా విశేషంగా జ్ఞానం మనకు అందే అవకాశం ఉంటుంది కనుక మన జ్ఞానం వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది కాబట్టి సందేహం రావచ్చు సందేహం రావాలి స్వామీజీ అన్నాడు కనుక సందేహం రాకపోతే నేను పనికిమాలేమోనని ఏదో సందేహం పెట్టుకొని స్వా రాముడు భార్య సీత అంటే నిజంగా సీతైనా ఇది ఇది కాదు సందేహం అర్థమవుతుంది సందేహాలు వస్తే అడిగి నివృత్తి చేసుకుంటే మన జ్ఞానం వృద్ధి చెందుతుంది అర్థమవుతుంది ఇది మననం ఇప్పుడు చూడండి ఏం చేయాలి ఆత్మవా అరే ద్రష్టవ్యహ ఆత్మను సాక్షాత్కరించుకోవాలి ఇది ఆత్మ సాక్షాత్కారం అదే బ్రహ్మ సాక్షాత్కారం ఆత్మ కనుక సాక్షాత్కరింపబడిందే ఆత్మ ఏ బ్రహ్మం బ్రహ్మాత్మ జ్ఞానం కలిగిపోతుంది అర్థమవుతుంది ఇదే మోక్షం కాబట్టి ఇప్పుడు ఆత్మ ఏం చేయాలి నువ్వు ద్రష్టవ్యహ ద్రష్టవ్యహ అంటే ఏంటి శ్రవణం చేయాలి ఎందుకంటే జ్ఞానం మోక్ష రూపం మోక్షం జ్ఞాన రూపంలో ఉంది గనక శ్రవణం కుర్యాత్ సమస్తాన్ని వదిలిపెట్టి సంజయ్ శ్రవణం కురియా అన్నింటినీ వదిలిపెట్టి నువ్వు శ్రవణం చేస్తున్నావు ఓకే గురుముఖత ఏదైతే నువ్వు వింటున్నావో దాని అర్థాన్ని గ్రహిస్తున్నావో దాన్ని సంశయం లేకుండా నిలబెట్టుకోవడం మననం ఇప్పుడు శ్రవణం అయిపోయింది మననం అయిపోయింది తాభ్యాం నిర్విచికి ఏకేతీ నిదిధ్యాసనముచ్యతే చూసారా శ్రవణ మనన నిధిధ్యాస కదా శ్రవణం అర్థమైపోయింది కదా గురుముఖత గురుపదేశా ఏదైతే గ్రహిస్తామో అర్థం అది శ్రవణం తర్వాత మనం మననం తాభ్యాం తాభ్యాం అంటే శ్రవణ మననాభ్యాం శ్రవణ మననాభ్యాం ఈ శ్రవణ మననాదుల చేత నిర్విచికిత్స విచికిత్స అంటే సందేహం డౌట్ విచికిత్స అంటే డౌట్ నిర్విచికిత్స అంటే అంతే సందేహం లేకుండా ఉండడం సంశయరహితంగా నిర్విచికిత్స అర్ధే అర్ధే విషయం తాభ్యాం ఈ శ్రవణ మననాలు జరిగిన తర్వాత వాటి చేత నిర్విచికిత్స అర్ధే సంశయరహితంగా అంటే సంశయాలన్నీ కూడా తొలగించబడిన తర్వాత అర్ధే విషయం ఏదైతే మిగిలి ఉంటుందో ఆ విషయమునందు సందేహాలన్నీ తీరిపోతే ఏ విషయం మిగిలి ఉంటుంది బ్రహ్మం బ్రహ్మం కదా నాయన విద్యతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వ సంశయా క్షియంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అది కదా ముండక ముండకొ పనిషత్తు కనుక ఎప్పుడైతే సందేహాలన్నీ నివృత్తి అయిపోతాయో అంటే ప్రమాణగత సంశయం లేదు అది సంశయాలు పోవడం అంటే ప్రమాణగత సంశయం లేదు ప్రమేయగత సంశయం లేదు పరమాత్మ ఎవరు అనే విషయంలో నీకు సందేహం లేదు ఆ పరమాత్మను తెలుసుకోవడానికి ఏదైతే ప్రమాణంగా ఉందో ప్రమాకరణం ప్రమాణం శాస్త్రం దాని విషయం నందు నీకు సందేహం లేదు అన్ని సందేహాలు సమస్య విడిపోయిన తర్వాత నిర్విచికిత్స నిర్విచికిత్స సంశయరహితంగా అర్ధే ఆ పరబ్రహ్మ విషయంలో సెకండ్ లైన్ స్థాపితస్య సెకండ్ లైన్ స్థాపితస్య చేతసహ కాబట్టి సంశయాలు లేకుండా ఉండేటువంటి చోట స్థాపితస్య స్థిరీకరింపబడినటువంటి ధ్రువీకరించబడినటువంటి స్థాపితం విగ్రహస్థాపన జరిగిందంటావు ఇంకా కదలడు విగ్రహం అట్లా అంటే అర్థం బ్రహ్మ విషయం ఏదైతే ఉందో దాంట్లో స్థాపితస్య చేతసహ చేత చిత్తం బుద్ధి మనసు ఏదైనా సరే కాబట్టి ఒక్కసారి శ్రవణ మననాదులు చేసి సంశయాలన్నీ పోగొట్టుకొని సంస్య లేదు మననంలో శ్రవణ మననాలలో విషయాన్ని గ్రహించడం సంస్యాన్ని నివృత్తి చేసుకోవడం జరిగిపోయిన తర్వాత అర్ధే ఆ విషయం ఏదైతే ఉందో పరబ్రహ్మమైనటువంటి విషయం ఆ విషయమునందు స్థాపితస్యా ధృవీకరస్య ప్లీజ్ అక్కడే ఏదైతే ధృవీకరణం చెందిందో సుస్థాపితంగా నిలిచిపోయిందో ప్రతిష్ట అది సరేనా ధ్రువీకరణయా ధ్రువీకరణ చేతసహ మనసు ఏదైతే ఉందో ఏకతానత్వం దీన్ని ఏకతానత్వం అంటారు అంటే ఏంటో తెలుసా ఏకవృత్తిత్వం ఏకతానత్వం ఏకవృత్తిత్వం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదో బాబు ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం జాగ్రత్తగా నాల ఏకతానత్వం ఇక్కడ ఏకవృత్తిత్వం ఇక్కడ ఒకే వృత్తి ఉంది ఇప్పుడు ఒకే వృత్తి ఉంది ట్రై టు అండర్స్టాండ్ ఎప్పుడైతే అంత విషయాన్ని విన్న తర్వాత రెండో వృత్తి ఎందుకుంటో తెలుసా సంశయం ఉంటే ఉంటుంది మననంలో సంశయం ఎగిరిపోయింది సంశయం ఉందంటే మననం జరగలే అందుకని ఆకాశాన్ని చూస్తున్నాం ఎప్పుడైతే మననం జరిగిందో సంశయాలు ఎగిరిపోయినాయి ప్రమాణగత సంశయం లేదు ప్రమాణ ప్ర సంశయం లేదు అన్నీ పోయిన తర్వాత ఇంకేం మిగిలి ఉంది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఏక వృత్తిత్వం ఇదే ఏకతానత్వం ఏకవృత్తి ఉన్నది బ్రహ్మం ఒక్కటే అనేటువంటి ఏకతానత్వం ఉంది ఇప్పుడు అంటే అఖండాకార వృత్తి ఏకతానత్వం అఖండాకార వృత్తి చెప్పాను అఖండాకార వృత్తి ఇంకే బ్రహ్మము దప్ప రెండవది లేదు ఒకే బ్రహ్మ విషయమే ఏకవృత్తిగా ఉంది సెకండ్ లైన్లో యత్ చివర యత్ ఏకతానం అన ఏకతానత్వం ఏతద్ది హి యత్ ఏతత్ ఏదైతే ఉందో అంటే వినండి తాభ్యాం శ్రవణ మననాదుల చేత నిర్విచికిత్స సంశయరహితంగా జరిగిన తరువాత అర్ధే విషయం బ్రహ్మ విషయం ఏదైతే ఉందో దాంట్లో స్థాపితశ స్థిరీకరించబడినటువంటి చేతసహ మనసు దాని ఏంది ఎప్పుడైతే ధృవీకరింపబడిపోయిందో అది ఏకతానత్వం అంటే ఏకవృత్తిత్వం ఇప్పుడు మనసులో అనేక వృత్తులు లేవు ఏక మాత్రమే ఉంది అది అఖండాకార అఖండ బ్రహ్మాకార వృత్తి తత్ ఏతత్ అది ఏదో నిదిధ్యసం బుచ్చతే निधिध्यासन उच्चते दीध्यासनम आत्म वे द्रष्टव्य श्रोतव्य मतव्य निधिध्यातव्य श्रवणन दिल्ली मनन दीधिध्यासू तुम्हें इपड़े श्रवण फलमे శ్రవణం చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంది ఫ్రూట్ ఆఫ్ శ్రవణ ఈజ్ నాలెడ్జ్ నాలెడ్జ్ శ్రవణ ఫలం ఏంటి జ్ఞానం శ్రవణ ఫలం జ్ఞానం ఏం జ్ఞానం బ్రహ్మాత్మ జ్ఞానం ఆత్మయే బ్రహ్మము అనేటువంటి జ్ఞానం ఇది ఎలా వచ్చింది మనకు చూసారా ఇది శ్రవణంలో ఫలం అయ్యా ఈ కార్యం ఉంది ఇది జగత్తు ఇది కార్యరూపంలో ఉంది కార్యరూపంలో ఇప్పుడు ఉన్నది కనుక దీనికి కారణం ఉండాలి కారణం లేకుండా కార్యం ఉండేందుకు అవకాశం లేదు ఈ కార్య కార్యంలో ఉపాధి కారణమేంటి మాయా నిమిత్త కారణం ఏంటి ఈశ్వరుడు కాబట్టి ఆయన మాయను ఉపాధిగా కలిగి ఉన్నాడు ఈ రెండు దేన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి బ్రహ్మాశ్రయ సత్వరాజ్యస్వామ గుణాత్వంగా మాయా ఆస్తి మాయ ఉంది బ్రహ్మ ఉండాడు మాయ లేడు బ్రహ్మం ఉంది కనుక బ్రహ్మము అభిన్న నిమిత్త ఉపాదాన కారణము కాబట్టి ఏతత్సర్వం బ్రహ్మ ఇదంతా కూడాను బ్రహ్మమే ఇది శ్రవణంలో ద్రువపడుతుండేది ఇది జ్ఞానఫలం ఇంతకుముందు మనకు తెలుసా ఇదండి వినకముందు ఇదంతా బ్రహ్మమని ఎవడైనా సర్వం బ్రహ్మమయం అంటే మాట అనచ్చేమో కానీ అది ఎట్లా బ్రహ్మమయమో మనకు తెలియదు ఇది కేవలం శ్రవణ ఫలం శ్రవణ ఫలం అది దిస్ ఈస్ ద గ్రేట్ విషన్ ఆఫ్ ది ఉపనిషత్ అది ఉపనిషత్తుల యొక్క ఏకవాక్యత ఇదే దిస్ ద గ్రేట్ విజన్ ఆఫ్ ది ఉపనిషత్ వేర్ యు రియలైజ్ దట్ పరమాత్మ ఈస్ ఇన్ అండ్ త్రూ ఆల్ ఎక్స్ప్రెషన్స్ ప్రతి దాంట్లో ఏది ఎక్కడ వ్యక్తమైనా ఏ విధంగా వ్యక్తమైనా అది పరమాత్మ యొక్క రూపమే ఆ చెట్టులో ఉండే పచ్చదనం పరమాత్మ ఇది ఆకులలో పచ్చదను అర్కునిలో వెచ్చదనో చంద్రునిలో చల్లదనో తేనెలలో తీయదను అన్నిట్లో అదే ఉంది కనుక ఎక్కడ ఏ విధంగా ఇన్ అండ్ త్రూ ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నది కేవలం పరమాత్మ తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి జ్ఞానం నీకు శ్రవణం వల్ల లభ్యమైంది స్థిరపడడం లేదంటే అది నీ అశ్రద్ధకి ప్రతిరూపం అది అశ్రద్ధకు ప్రతిరూపం శ్రద్ధ వని లభతే జ్ఞానం శ్రద్ధ కలిగినటువంటి వాడు నిరంతరం దీని మీద దృష్టి పెట్టినప్పుడు ఆ జ్ఞాన ఫలాన్ని అందుకుంటాడు ఇది ఏకతానత్వం అఖండ బ్రహ్మాకార వృత్తి అఖండ బ్రహ్మాకార వృత్తి అంటే సజాతీయ వృత్తి ప్రవాహం और सजातीय रेडवीय लेगत भेदम लेकिन सजातीय वृत्ति प्रवाह एलाोत सासम उपदेश नदी प्रवाहलाका श्रोत सासम नदी एक् खंडम आखंड एटे जीवन प्रवहिस्तू य మనలో బ్రహ్మ వృత్తి అఖండ బ్రహ్మాకార వృత్తి ఏదైతే కదిలిందో అదే ఉంటుంది కానీ ఇంకొకటి ఉండేందుకు అవకాశం లేదు దిస్ ఈస్ నిధిధ్యాసన్నం ఇది నిదిధ్యాసన్నం చూసారా ఏకవస్తు ధారణ ఏకవస్తు ధారణ అంటే చిత్తం ఏదైతే ఉందో చేతసహ స్థాపిత అన్నాడు గనక ధారణావంతం అయిపోయింది చిత్తం ఇప్పుడు సమాధి చెప్తాడు ఇంకా కానీ విచిత్రం ఏంటంటే జ్ఞాన మార్గంలో పోయే వాళ్ళకి మాత్రం ఉపనిషత్తులు నమ్ముకున్న ఆ పదం వింటానే కొద్దిగా భయంగా ఉంటుంది పదం సమాధి ఇప్పుడు సమాధి అంటే మీకేమొస్తాయి ఆలోచన రాయండి తర్వాత తెలుస్తుంది సమాధి కళ్ళు మూసుకోవాలి మొదట ముందు కళ్ళు మూసుకోవాలి కదా తర్వాత దిగబట్టాలి తర్వాత బయట వాళ్ళు చూస్తే వాళ్ళు భయపడేటట్టుగా ఉండాలి నీలుక్కొని కూర్చోవాలి తడిసిన మంచంలాగా నులక మంచంలాగా ఇదంతా సమాధికి సంబంధించింది ఇది పతంజలి చెప్పేటువంటి యోగ సమాధి టీవీలో యోగం ఆడుండేది ప్రాణాయామం లేకపోతే ఆసనాలు దాని పేరు యోగం కానీ ఎనిమిది ఉండాలి అష్టాంగాలు ఉంటేనే యోగం అష్టాంగాలున్నా కూడా ఇక్కడ ఉపయోగం లేదు సార్ మీరు చెప్తున్నా పతంజలి రాసినటువంటి వాళ్ళకి ఆసనాలు ప్రాణాయామే తెలుసు ఇంకేం తెలియదు దాన్ని యోగం యోగం అని మాడతారు అష్టాంగ యోగం పతంజలి మహర్షి యోగ దర్శనం షడ్ దర్శనాల్లో ఒకటి ఇది నూట సూత్రాలు ఏది పతంజలి మహర్షి రాసినటువంటి యోగ దర్శనం నూట సూత్రాలు నాలుగు పాదాల్లో ఉంటుంది మొదటి పాదం సమాధి పాదం అది యాభై సూత్రం రెండవ పాదం సాధన పాదం అది యాభై సూత్రాలు మూడవ పాదం విభూతి పాదం అది యాభై ఐదు సూత్రాలు నాలుగవది కైవల్య పాదం ముప్పై నాలుగు సూత్రాలు మొత్తం కలిసి నూట తొంభై ఈ విభూతి పాదం ఏదైతే ఉందో మూడోది అక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఊరిక మీకు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా ఫస్ట్ సూత్రం ఇది ఇప్పుడు ఏదైతే స్థాపితస్య చేతసహా అన్నాడే దాన్ని ఎట్లా చెప్తాడంటే మొదటి సూత్రం విభూతిపాదంలో దేశబంధ చిత్తస్య ధారణ జాగ్రత్తగా దేశబంధ చిత్తస్య ధారణ సూత్రం ఎట్లాగే ఉంటుంది మీకు తెలుసు కదా నారదభక్తి సూత్రాలు విన్నారు బ్రహ్మసూత్రాలు విన్నారు కదా జన్మాద్యశయత అదే ఇదంటే దేశబంధ చిత్తస్య ధారణ చిత్తస్య దేశబంధ ధారణ మనసుని చిత్తాన్ని దేశ ప్రదేశ ఒక ప్రదేశంలో నిలపడం బంధహ దాన్ని కదలకుండా అక్కడ ఉంచడం ధారణ అది ఆయన చెప్పేది అది ఏకతానత్వం ధారణ కానీ మనది అది కాదు ఇప్పుడు అర్థమైంది అంటే ఒక చోట ఉంచడం అంటే ఎక్కడండి దేశ బంధ ఒక ప్రదేశంలో ఉంచాలి అంటాడు చిత్తాన్ని ఒక ప్రదేశంలో ఉంచాలి అది ధారణ ఆయన చెప్పేది అదే ధ్యానం అంటాడు దాన్ని ఇక్కడ మనం ఉపనిషత్తు భాషలో నిధుధ్యాసనం అంటున్నాం ధ్యానం వేరు నిధుధ్యాసనం వేరు జస్ట్ లీసన్ దేశ బంధ ఒక ప్రదేశంలో ఉంచాలి ఎక్కడా చిత్తాన్ని ఎక్కడ ఉంచాలి ఇదిగో నాసికాగ్రం నాసికాగ్రం ముక్కు చివర ఉంచాలి జిహ్వాగ్రం నాలుక చివర ఉంచాలి భ్రూ మధ్యం భ్రూవోర్ మధ్యే రెండు కనుబొమ్మల మధ్య ఉంచాలి శిరస్సు మీద ఉంచాలి అర్థమవుతుంది మీకు అంటే ఆ విధంగా ధారణ చేయాలి ఇది దేశబంధ చిత్తస్య ధారణ సూత్రం ఓకే ఇప్పుడు అఖండ పరబ్రహ్మ నువ్వు శ్రవణం ఏకమేవో అద్వితీయం బ్రహ్మ ఈ అర్థం దృఢపడిపోయింది నీకు మననంలో ఇప్పుడు దేశ బంధ ఇప్పుడు అర్థమవుతుంది మీకు యోగ సమాధికి జ్ఞాన సమాధి ఉండే డిఫరెన్స్ ఇవన్నీ వాళ్ళకి ఏం చెప్తాము తెలియని వాళ్ళు వాళ్ళు ఏదేదో మాట్లాడతారు సరేనంటుండే పోయా పెట్టుబడి వ్యాపారం అర్థమవుతుంది ఇప్పుడు ఇది ఎక్కడ ఆకాశంలో ఉంటుంది జ్ఞానం పాతాళంలో ఉంటుంది యోగం కాదనడం లేదు యోగ భూమికులు మనకు ఉపయోగపడతాయి సాధనకి కానీ అల్టిమేట్ రియాలిటీ ఏంటి అని అన్నప్పుడు తత్వమసి అల్టిమేట్ ఈక్వేషన్ అల్టిమేట్ ఈక్వేషన్ తత్వమసి కాబట్టి ఈ అర్ధానుసంధానం ఏదైతే మనకు జరిగిందో దీని ఎందు ఏకతానత్వం ఏదైతే వచ్చిందో ఇది కేవలం ప్లీజ్ సజాతీయ వృత్తి ప్రవాహం ఎప్పుడు బ్రహ్మము సంబంధించిన అఖండ బ్రహ్మాకార వృత్తి అఖండ బ్రహ్మాకార వృత్తి క్రమాధ్యేయగోచరం నివాతదీపవచ్చి సమాధి సమాధి నాయన యోగ సమాధి కాదు జ్ఞాన సమాధి వెరీ డిఫికల్ట్ ఎక్స్ప్లైన్ అండ్ వెరీ డిఫికల్స్ जस्ट लिस्सन ध्या क्लीयर अर्थम जस्ट लिस्सन ध्यात अंत ध्यानवा मेडिटेटर ध्यात ध्यान ध्यान एपड़ मूड ध्यान ध्यात एवड़ो ध्यानवा कदा देंगरी ध्यान उदैन अभी धेय ध्यात ध्येय ध्यान త్రిపుటి అంటే ధ్యాత ధ్యానము ద్వారా ధ్యేయాన్ని ఉపాసిస్తాడు అది ఇంకేమీ లేదు ధ్యేయము గనక భగవంతుడైతే ధ్యాత భక్తుడైతే వాడు చేసే సగుణ ధ్యానం ధ్యానము ఇప్పుడు ఏమంటాడంటే ధ్యాతృ ఎవడైతే ధ్యానం చేస్తున్నాడో వాణ్ణి ధ్యాని వాడు చేసేటువంటి ధ్యానాన్ని ధ్యాన యోగిని వాడు చేసే ధ్యానాన్ని పరిత్యజ వదిలిపెట్టేసి విహాయ ఈ రెండింటిని వదిలేయాలి క్రమాత్ క్రమాత్ ఒక్కొక్కటి ముందు ధ్యాతృని వదలాల ఎవడైతే ధ్యాత వాడిని వదిలేయాల తరువాత ధ్యానాన్ని వదిలేయాల ఈ రెండు వదిలిన తర్వాత ఏది ఉంటుంది ఇంకా ధేయము కదా ధ్యేయైక గోచరం ధ్యేయక గోచరం ఇక్కడికైనా ధ్యానం చేసేవాడు ఎవడు ఇంతవరకు వచ్చిందాన్ని బట్టి అఖండ బ్రహ్మాకార వృత్తిలో ఇప్పుడు ఇక్కడ మాత్రం మీ శ్రద్ధ మీదనే ఆధారపడి ఉంటుంది కేవలం ప్యూర్ కాంటంపలేషన్ ధ్యానం చేసేవాడెవరు అఖండ బ్రహ్మాకార వృత్తి ఏకతానత్వం వచ్చింది కాదు నీవే బ్రహ్మం కదా నీవే బ్రహ్మమైనప్పుడు ఆత్మ కంటే బ్రహ్మ వేరు కాదని నీకు డిసైడ్ అయిపోయినప్పుడు నిధిధ్యాసనంలో స్పష్టమైపోయింది కనుక ఇంతకు ఉందే ఏకతానత్వం ఇప్పుడు నువ్వు గనక ఉన్నావు అని అంటే నువ్వే బ్రహ్మం కనుక ఉంటే నువ్వన్నా ఉండాలి లేకపోతే బ్రహ్మమన్నా ఉండాలి అప్పుడే ఏకతానత్వం లేకపోతే నువ్వు ఆయన ఇద్దరు ఉండడానికి అవకాశం లేదు కాబట్టి నేను ధ్యానం చేస్తున్నాను అన్నప్పుడు ఎవరి మీద ధ్యానం చేస్తున్నావు బ్రహ్మం మీద ధ్యానం చేస్తున్నావు ఓహో బ్రహ్మం కన్నా నువ్వు అన్యంగా ఉన్నావు గనకనే ధ్యానం చేస్తున్నావు పైంది ఇంతకు ముందు ఎగిరిపోయింది నిధిధ్యాసనం కాబట్టి ధ్యానం చేసేవాడు ఎవరో వాడే ధ్యేయ వస్తువు గనక ముందు వీడు సస్పెండ్ అయిపోవాలి ఎప్పుడైతే ధ్యాత ధ్యానం చేసేవాడు లేడో వాడు ఉంటేనే ధ్యానం సాగేది వాడు లేనప్పుడు ధ్యానం సాగదు కనుక తాను సమాధింటురదు ధ్యానం చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనే కర్తృత్వాభిమానం ఎగిరిపోతుంది కర్తృత్వాభిమానం ఎప్పుడైతే లేదో కర్త లేడు ఏ కర్త లేడు ధ్యానకర్త లేడు ధ్యాన యోగి లేడు ధ్యాన యోగే లేడు గనక ధ్యానం లేదు ఏముంది ధ్యేయం జేయం అంటే ఇప్పుడు అఖండ బ్రహ్మాకార వృత్తి వచ్చేసింది కదా నాయన అది బ్రహ్మస్థితి సత్యం జ్ఞానం అనంతం అని నాకు అర్థమైపోయింది కదా ఆ సత్యం జ్ఞానం అనంతం అనేటువంటి వృత్తి మాత్రమే ఉంది సత్యం జ్ఞానం అనంతమనే వృత్తిని నేను ధ్యానం చేస్తున్నానని లేదు నేనే లేను నేను లేనక ధ్యానం కూడా లేదు నేను ధ్యాతృ ధ్యాన ధ్యానక్రియ రెండూ లేనప్పుడు ఉన్నటువంటి అఖండ బ్రాహ్మీస్థితి ధ్యేయక గోచరం ఆ ధ్యేయం ఏదైతే ఉందో ఏక గోచరం అదొక్కటే నాకు అందుతూ ఉంది ధ్యానంలో ఈ రెండు డ్రాప్ అయిపోయినాయి బాగా అర్థం చేసుకోండి అదే గనక ధ్యానం చేస్తాడు చూడండి ఇది డిఫరెన్స్ బిట్వీన్ ధ్యానము అండ్ నిధిధ్యాసనము నిధిధ్యాసనం ఉపనిషత్తులకు సంబంధించింది ధ్యానము మనం సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార పరమేశ్వరుడు రూపాన్ని కల్పించి సవికల్పం ఇప్పుడు ధ్యానే ధ్యానే ధ్యాత్రు ధ్యాన ధ్యేయ భేదం అస్తి కాబట్టి ధ్యానం చేసేవాడు ధ్యానం చేయబడేటువంటి ధ్యేయ వస్తువు ధ్యానం చేయడం మూడు త్రిపుటి భేదం ఉంది ఇక్కడ కానీ నిధిధ్యాసనం కొంచె నువ్వు ఇక్కడికి ధ్యానములో క్రియా కర్తృత్వాలు ఎగిరిపోయినాయి గనక ధ్యాన యోగి లేడు నేను ప్రత్యేకంగా లేను అంటే అలా అనుకుంటా ఉంది నేను అలాగా ప్రత్యేకంగా లేను నేను సముద్రమే అయ్యున్నాను ఉన్నది సముద్రం ఒక్కటే వాటర్ ఒక్కటే నేను అలాగా లేను నేను అలాగా లేను గనక వాళ్ళకన్నా కూడా వేరుగా లేను ఆళ్ళకన్నా వేరుగా లేను గనక సముద్రం కన్నా కూడా వేరుగా లేను కాబట్టి ధ్యేయం ఏదో ఒకటి ఉందో వాటర్ అదొక్కటే ఉంది कर्तृत्व कूड़ा लेंत ध्यान परतज क्रमात्यक गोचर ध्येय वस्तुदो परब्रह्म अदे उदाइक अंत वृत्तिदी इतार नवे ले కానీ వృత్తి ఉందా లేదా ఇది ఎట్లా ఉందో తెలుసా నివాత దీపవత్ చిత్తం సమాధిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ప్లీజ్ అండర్స్టాండ్ నివాత దీపవత్ వాత అంటే గాలి నివాత అంటే గాలి లేని ప్రదేశం దీపవత్ గాలి లేని ప్రదేశంలో దీపము వలే చిత్తం మనసు ఏదైతే ఉందో అర్థమవుతుంది ఇప్పుడు మనసు ఉంది సమాధిలో మనసు ఉంది వాళ్ళు యోగ సమాధిలో చెప్పేది మనసు కూడా ఉండదని సీ ద డిఫరెన్స్ మనసు ఉంది మరి మనసు ఉంటే సమాధి ఎట్లా చెప్తాను ఇప్పుడే సమాధి అభిధీయతే దీన్ని సమాధి అని కాబట్టి ఆత్మను దర్శించమన్నాం ఆత్మవారే ద్రష్టవ్య దానికి ఏం చేయాలి శ్రవణం అంటే ఏంటో చెప్పాం మననం ఏంటో చెప్పాం నిధిధ్యాసనం అంటే చెప్పాం నిధిధ్యాసనంలో ఏకతానత్వం వచ్చింది అఖండ బ్రహ్మాకార వృత్తి అఖండ బ్రహ్మాకార వృత్తిలో ధ్యా ధ్యానం చేసేవాడు లేడు జాతృ ధ్యానము లేదు కేవలం పరబ్రహ్మమే ఉంది ఎట్లా ఉందో తెలుసా నివాత దీపవత్ వాతీతి వాత వాతము అంటే వాయువు వీచేటువంటిది వాయు వాతి వాయు వాతి వాతి వాత ఏదైతే వీస్తూ ఉంటుందో అది గాలి కదా వాతం నివాత అట్లా వీచకుండా ఉండేటువంటి గాలి నివాత ప్రదేశే స్థిత నివాత ప్రదేశే స్థిత నివాతస్థ నివాస నివాత ప్రదేశే వాతరహిత ప్రదేశే స్థిత దీపవత్ దీపవత్ గాలి లేని చోట ఎ ఫ్లేమ్ ఇన్ ఎ విండ్లెస్ స్పేస్ ఇన్ ఎ బ్రీజ్లెస్ ప్లేస్ నాట్ ఏర్లెస్ నాట్ ఎయిర్లెస్ నివాత బ్రీజ్ లెస్ విండ్లెస్ పగార్థం చేసుకోండి గాలి లేని చోట దీపం అని అన్నప్పుడు అసలు గాలి లేకపోతే దీపం ఉండదు ఆరిపోద్దు కుండలో పెట్టి మూసి చూడు గాలి ఉండాలి ఎంత ఉండాలంటే దీపం ఆరిపోకుండా ఉండడానికి ఎంత ఆక్సిజన్ అవసరమో అంతే ఉండాలి అంతేకాని బ్రీజ్ కాకూడదు అది విండ్ కాకూడదు అది అదీ ఉండాలి కానీ ఆరిపోయేటట్టుగా ఉండకూడదు కాబట్టి గాలి లేని చోట దీపం అంటే గాలి లేని చోట అంటే కుండలో పెట్టేసి మూతేసేయమని కాదు గాలి ఉంటుంది ఆరిపోయే అవకాశం లేకుండా ఉండేటువంటి చోట విండ్లెస్ స్పేస్ ఎఫ్ ఎట్లాగైతే అంటే కొద్దిగా ఎక్కువైనా కూడా ఇది చూడండి ఫ్లిక్కర్ అవుతుంది సీదేశ్ ఓకే ప్లీజ్ ఇదిగో కొద్దిగా ఎక్కువైనా కూడాను అది కూడా లేకుండా నివాత ప్రదేశే దీపవత్ స్థిత అంతేగాని వాయురహితం కాదు వాయురహితం అంటే లేకుండా కాదు ఈ విధంగా చేసిన తర్వాత ధ్యేయ ఏకగోచరం ఆ ధ్యేయ రూపం బ్రహ్మం అఖండ బ్రహ్మాకారం అది ధ్యేయ ఏకగోచరం ఏక గోచర విషయ తత్ ఆత్మా తత్ సంవిత్ త్రహ్మ దిస్ఈ సమాధి దిస్ ఈ సమాధి ఇప్పుడు ఎక్కడుందో తెలుసా త్రిపుటిలో మధ్యలో ఉంది రెంటికిన్నడు మా చోటున్నది దాటే వారికి అది తెలిసి రెంటికి నడుమా దాటే వారికి అది తెలిసి మది నిలిపి దాటిరి పెద్దలు ఆవలికి ఎప్పుడో రాశాను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మది నిలిపి దాటిరి పెద్దలు ఆవలికి ఉన్నది సమాధిలో మనసు ఉంది అది నా పాయింట్ ఉన్నది గాంచే ఓ మనసా వీరుండు లేదని తత్వము తెలుసా ఉన్నది గాంచవే ఓ మనసా ఏకానత్వం అఖండ బ్రహ్మాకార వృత్తి రెంటికి నాడుమా చోటున్నది దాటే వారికి అది తెలిసి ధ్యాతృప్ ధ్యాన డ్రాప్ రెంటికిన్నడుమా చోటున్నది దాటే వారికి అది తెలిసి ఈ రెండు పరిచర్చ వదిలేసిన తర్వాత మది నిలిపి ఎక్కడ ధ్యేయక గోచరం బ్రహ్మ ఆత్మ వస్తున్నా సంవిత్ ఆత్మ మది నిలిపి దాటిరి పెద్దలు ఆవలికి తరతి శోకం ఆత్మ ఆత్మ ఇదే తెలుసుకున్నాడు గనక తరతి దాటేస్తూ ఉండాడు దేన్ని శోకాన్ని దుఃఖాన్ని ద్వైతాన్ని దాటుతూ ఉండాడు ఇది ఇంకేం లేదు క్లియర్ వృత్తయస్తు అజ్ఞాత అప్యాత్మగోచరా స్మరణాను మీ ఎంతే उत्थित समत्थित चूँ ध्यात लेत लेडो इन सामधि अंत अर्थम समिंटे बुद्धि सामधि सु सुद्धि सामधि अंत ग సమాధిలో మనసు లేదు బుద్ధి లేదు ఏమీ లేదు నిర్వికల్పం అది ఇది కాదు అదంతా యోగం మాట్లాడే పిచ్చి మాటలో ఇప్పుడు ఏంటో తెలుసా సమాధి అంటే నాయన మీకు అర్థమైందా యోగ సమాధిలో కూర్చోవాలి ఇట్లా లేదు ఇదిగో రవణ ఎప్పుడు సమాధి రవణ ఎప్పుడు సమాధి ఇలా చూస్తున్నాడు అంటే మనిషిని మనకు అనిపిస్తూ ఉంటుంది మనం ఉంటే మనం చూస్తున్నాడు అని ఆయన కళ్ళు ఎలా ఉంటాయో తెలుసా కిటికీరు అంధ్రాల్లాగా ఉంటాయి అంతే అంటే మనం చూసినట్టే ఉంటుంది కానీ సమాధిలో ఉంటాడు బాహ్య దృశ్యాను విద్ధ సవికల్పం కళ్ళు మూసాడనుకో అంతర దృశ్యాను విద్ధ సవికల్పం ఎక్కడ చెప్పాను తెలుసా దృక్దృశ్య వివేకంలో చెప్పాను ఇవన్నీ మీకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అర్థమవుతుంది కనుక యోగ సమాధిలో ఉండేవాడు అలా ఆయన ఏదో లోపలికి వెళ్ళాలి కానీ ఇక్కడ మనకు అవసరం లేదు అలా చూస్తూ ఉంటాడు జ్ఞాని ఎవడైతే ఆయన్ని చూస్తున్నాడో వాడికి అనిపిస్తుంది మనలాగే చూస్తున్నాడని లోపల మాత్రం ధ్యాత సస్పెండ్ అయిపోయి ఉంటాడు ధ్యానం సస్పెండ్ అయి ఉంటుంది కేవలం తనలో తానుగా ఉంటాడు ఇది కేవలం మనం ఇలా గుచ్చుకొని ఇలా చేస్తే సాధన కాదు నువ్వు ఎట్లా ఉన్నా సాధనే విషయం తెలిస్తే విషయం తెలియలేదా నువ్వు ఎలా ఉన్నా సాధన కాదు సీ ద డిఫరెన్స్ బిట్వీన్ యోగ అండ్ జ్ఞానం కాబట్టి వృత్తయూ తధానీ తమ తథానీ ఈ సమాధిలో ఎక్కడొస్తుందంటే పాయింట్ ఎంత అయ్యా ధ్యాత లేడని చెప్తివి ధ్యానం లేదని చెప్తివి ధ్యేయమే ఉంది అని చెప్తివి ఇది సమాధింగవు ధ్యేయం ఒక్కటే ధ్యేయక గోచరం సమాధి కదా అది ఎవరి తెలిసింది క్రిటికల్ క్వశ్చన్ జాత లేడు ధ్యానము లేదు ఉన్నది ధ్యేయక గోచరం ధ్యేక గోచరం విషయ ఆత్మ సంబిత బ్రహ్మ కదా మరి ఈ రెండు లేకపోయినా అది ఉంది అనేది ఎవరి తెలిసింది అది పాయింట్ ఇదిగో వృత్తయూ తదనీం తదనీ సమాధిలో తదానీ అంటే సమాధిలో అంటే సమాధి స్థితిలో సమాధి స్థితిలో ఉన్నాడు కదా అక్కడ వృత్తయ వృత్తులు ప్లూరల్ వృత్తయ తర్వాత అజ్ఞాత తదనీం అజ్ఞాత తదనీ సమాధిలో అజ్ఞాత అపి వృత్తులు తెలియకుండా పోయినా చూడండి తమాషా సమాధిలో ఎందుకని ధ్యానం లేదు గనక ధ్యాత కూడా లేడు గనక ధ్యేయమే ఏకైక గోచరంగా ఉంది గనక అక్కడ ఏ వృత్తులు లేవు అని అనుకుంటూ ఉండిన అజ్ఞాత అపి అంటే ఆ వృత్తులు ఉన్నట్టుగా నీకు తెలియకపోవచ్చు కానీ ఆత్మగోచరా అక్కడ ఏ అఖండాకార వృత్తి ఉందో దానికి విషయం ఏంటో తెలుసా ఆత్మా ది ఆబ్జెక్ట్ ఆఫ్ అఖండాకార వృత్తి ఈజ్ బ్రహ్మన్ సంవిత్ ఆత్మ ఆ స్వరూపాన్ని అది కలిగి ఉంది అసలు ఆ స్వరూపాన్ని కలిగి ఉంది డౌట్ వస్తుంది కదా చేద్దాం స్వామీజీ మరి అక్కడ అది ఉందని ఎట్లా తెలుస్తా ఉంది ఈ పదం ఎక్కడన్నా సుషుప్తి దగ్గర వచ్చింది సుప్తౌ ఉత్తస్య అంటే గాఢ నిధుల నుండి లేచిన వాడికి ఇక్కడ ఉత్తస్య దేని నుండి సమాధి నుండి లేస్తాడు చూచారా సమాధిలో ఉన్నప్పుడు ఏక విషయమే గోచరంగా ఉంది ధ్యాయక గోచరం ఉత్తి తస్య తస్య స్మరణాత్ అనుమియంతే అది ఇక్కడ తెలుస్తా ఉంది ఏమని వాడు సమాజంలో ఒకవేళ ధ్యానం చేసి చూడు నాయన ధ్యానంలో ధ్యానంలో ఎప్పుడైతే ధ్యాత నేను లేనని ధ్యానం చేయడం లేదని కేవలం ధ్యాయ గోచరమైన విషయం ఉందో అలా ఉందని తెలుసుకోవడానికి రెండవది లేదు కానీ అది ఉంది అది ఉందని నీకు ఎట్లా తెలుస్తా ఉంది అని అన్నప్పుడు ధ్యానం నుంచి అది అయిపోయి సమాధి నుంచి బయటకు వస్తాం కదా ఇప్పుడు ఇప్పుడు ఒక అరగంట చేసాడు వాడు వస్తాడు కదా వచ్చినప్పుడు ఈ విల్ లుక్ ఎట్ ద క్లాక్ అటు వైపు చూస్తాడు ఓ సెవెన్ ఓ క్లాక్ కూర్చున్నాను నేను ఎయిట్ వరకు అయింది ఈ వన్ అవర్ నాకేమీ తెలియదు అకాహం కిమపైన జానామి అట్లనే నేను నిద్రపోలేదు ఆనందంగా ఉన్నాను ఆనందాన్ని అనుభవించాను సో ఏం ఆనందం అది అఖండ బ్రహ్మాకార వృత్తి అఖండానందం ఏదైతే ఉందో అది స్మరణాత్ వృత్తి తస్య ఇప్పుడు సమాధి నుంచి లేచిన తర్వాత వాడికి స్మరణ స్మృతి అందతా ఉంది అండర్స్టాండ్ ది పాయింట్ స్మరణాత్ స్మృతి అనుమీయంతే అనుమాన ప్రమాణం అనుమీయంతే ఊహిస్తూ ఉండాడు ఎంత అద్భుతమవు చూడండి కారణం ఏంటంటే స్మరణం యత్ స్మరణం తత్తత్ పూర్వానుభవం ఏదైనా మీకు స్మృతికి వచ్చింది జ్ఞాపకానికి వచ్చిందంటే ఏది జ్ఞాపకానికి వస్తుంది అనుభవించిందే జ్ఞాపకానికి వస్తుంది ఇప్పుడు స్మరణాత్ ఉత్తస్య స్మరణాత్ ఎప్పుడైతే వాడు సమాధి నుంచి బయటకు వచ్చాడో ఉత్తస్య స్మరణాత్ స్మృతి కలుగుతా ఉంది నేను గంటసేపు ఆనందంగా ఉన్నాను అని లేచిన తర్వాత అనుకుంటా ఉన్నాడు కాదు అనుమీ అంతే అనుమీ అంతే ఇన్ఫ్లెన్స్ కాబట్టి అక్కడ ఎవడైతే అనుభవించాడో వాడే ఇక్కడ స్మృతికి తెచ్చుకోవాలి గనక ఎవడనుభవించాడో వాడే స్మృతికి తెచ్చుకోవాలి యజత్ స్మరణం తాతత్తు పూర్వానుభవం పూర్వానుభవం ఎవరికైతే ఉందో వాడే స్మృతికి తెచ్చుకోవాలి గనక ఇక్కడ వీడు స్మృతికి తెచ్చుకుంటూ ఉన్నాడు కాబట్టి వీడు అక్కడ ఉన్నాడు క్లియర్ ఇప్పుడు వాళ్ళు సమాదిలో ఏంది సమాధిలో మైండ్ ఈజ్ డిజాల్వ్ ఇన్ సమాధి సుదేశ్ మైండ్ ఈజ్ డిజాల్వ్ ఇన్ సమాధి మనసు విలీనమైపోయింది సమాదిలో. అసలు మనసే లేదు ఎవరు చెప్పేది ఇది యోగ చెప్పేది నో ఇట్ ఈస్ ఓన్లీ the modifications of the mind that cease in samadhi kaabatte samadhi lo smarana ikkada melkunna tarava jarugutundhi galiga samadhi nunchi ochin tarvata samadhi lo manasu undi see the difference main difference samadhi lo manasu ledo yogam samadhi lo manasu undi gnanam samadhi lo manasu undi kaagapothe mano vikaraalu levu the modifications vikalpaalu మనో మనోవికల్పాలేవి సమాధిలో లేవు మనసొక్కటే ఉంది ఎలా ఉంది అఖండ బ్రహ్మాకార వృత్తి నివాతస్థ దీపవత్ నివాత ప్రదేశే దీప గాలి చోట అంటే ఎట్లాగైతే ఉందో ఆ విధంగా ఉంది క్లియర్ కాబట్టి అనుభవాత్ స్మరణాత్ అనుమీయంతే అనుమీయంతే కాబట్టి అనుమాన ప్రమాణంతో తెలిసిపోతూ ఉంది ఇది కాబట్టి అక్కడ ఉంది కథనైనా ఇదిగో ఇప్పుడు మేల్కొన్నాడనుకో వాడు సమాధి నుంచి వచ్చాడనుకో సేమ్ మైండ్ ఉంది సమాధిలో ఏకత్వానుభూతి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే ఏకత్వానుభూతి అనేకమైన భిన్న విషయాలు కనపడుతూ ఉంటే ఏకతానత్వం అనేక మంది వ్యక్తులు ఉంటే ఏకతానత్వం జీవితంలో అనేక సన్నివేశాలు జరిగిపోతూ ఉంటే ఏకతానత్వం దేహంలో మార్పులు వస్తున్నా ఏకతానత్వం ఆర్థిక పరిస్థితులు తారుమారవుతున్నా ఏకతానత్వం తన అఖండత్వానికి హాని లేనే ఇది అఖండానంద స్వరూపం ఏది ఉన్నా ఏది లేదు వృత్తినా మను వృత్తిస్తూ ప్రయాప్ ప్రయత్నా ప్రథమాద అదృష్ట సకృద్యాస సంస్కార సచివాద్భేత్ ఇదివా కాబట్టి లోపల ఒకవేళ వృత్తులు కలిసినా ఇది సమాధిలో జ్ఞాన సమాధి కనుక ఒకవేళ వృత్తులు వృత్తయ వృత్తులు గనక కదిలితే కూడాను ఒకవేళ వృత్తి ఏ వృత్తి వస్తుంది రెండవతి రావడానికి అవకాశం లేదు ఒక వృత్తి వచ్చిపోయి మరొక వృత్తి వస్తే కూడాను అది కూడా బ్రహ్మస్వరూపంగా కనపడుతుంది ఎందుకంటే వీడు దాంట్లో వికల్పంతో తాదాత్మ్యం చెందడు అందుకని వృత్తులు వస్తూ ఉండినా ఎన్ని అలలు లేచి ఉండినా సముద్రంతోనే తాదాప్యం చెందినట్టుగా ఎన్ని వృత్తులు వస్తూ ఉండినా వృత్తి నాం అనువృత్తిస్తూ అది స్థితిలో అనువృత్తిస్తూ వృత్తుల పరంపర కొనసాగుతూ ఉన్నప్పటికి కూడాను ఏమి ఇది ఏ ఏకతానత్వం ఏదైతే ఉందో అఖండ బ్రహ్మాకార వృత్తిని మనం తెలుసుకున్నామో ఇది కొనసాగుతూనే ఉంటుంది ఎందుకు కొనసాగుతా స్వామీజీ ప్రారంభంలో కష్టంగా ఉండొచ్చు అంటాడు ఏ వృత్తి వచ్చినా ఒకవేళ వృత్తి వచ్చింది అనుకోండి బికాస్ మైండ్ ఈస్ దేర్ అది పాయింట్ మనసు ఉందనుకున్నాం కదా మనం జ్ఞాన సమాధిలో మనసు ఉంది కనుక వృత్తి కదలొచ్చు వృత్తి కదిలింది అనుకోండి ఆకలిగా ఉంది ఉప్మా తింటే బాగుండండి జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదం లేదు కనుక ఉప్మా బ్రహ్మమే తినేవాడు బ్రహ్మమే ఆకలి కూడా ఎందుకని ఆకలి ఈజ్ అన్ నియతి నియతి నియతి రూపంలో నియంత దైవం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ధర్మ సో ఆకలి బ్రహ్మమి ఉమా బ్రహ్మమి తినేవాడు బ్రహ్మవి తినాలనుకునేవాడు బ్రహ్మవి తినకపోయినా బ్రహ్మవి పూర్ణాత్ పూర్ణమాదాయ పూర్ణమేవ ఏ థాట్ వచ్చినా దిస్ థాట్ ఈస్ నాట్ అన్ అబ్స్ట్రక్షన్ ఎందుకని ధ్యేయక గోచరం ధ్యేయకండ్ యోగంలో థాట్ అబ్స్ట్రక్షన్ అందువల్ల యోగ చిత్త వృత్తి నిరోధ చిత్తవృత్తులను నిరోధించాలి యోగంలో ఇక్కడ అవసరం లేదు ఇది జ్ఞాతృ జ్ఞాన భే భేదాలు లేకపోవడం వల్ల ఏకతానత్వం కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇది మొదట్లో ప్రయత్నాత్ ప్రథమాత్ ప్రయత్నాత్ అపి ప్రారంభంలో కొత్తగా వింటారు కనుక ఇప్పుడు కష్టంగానే ఉంటుంది గనక ప్రయత్నంతో దీన్ని చేయాలి కానీ క్రమేపీ ఏమో జరుగుతుందో తెలుసా అదృష్ట అసత్కృత్యాస సంస్కార సచివాత్ భవేత్ ఓన్లీ వన్ కాంపౌండ్ ఇదే ఎంతో బాధ ఏనండి అదృష్ట కానీ కొందరికి ప్రారంభంలో కష్టం గుండా కొందరికి ఇది చాలా తే తేలికైపోతుంది ఎస్ ఐ టెల్ యూ తేలికైపోతుంది ఇప్పుడు ఇది కూడా ఇంతకుముందు వాడు లేచిన తర్వాత ఉత్తి తస్య అన్నాడంటే ఉడికి నా నుంచి మీరు చెప్తా ధ్యానం చేసేటప్పుడు ఇది నిర్ధ్యాసనం అనుకోండి దీనికి ముందు నేను ధ్యానం చేస్తున్న టైంలో కూడా ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకప్పుడు దాన్నే నేను పుణ్యకాలం అనుకుంటాను జీవితంలో అలా మనసు నిలిచినప్పుడు ఎంతసేపు నిలుస్తుంది అని మనకు తెలియదు అవి క్షణాలా నిమిషమా ఏందో తెలియదు కంప్లీట్గా డ్రాప్ అయిపోతా చూసారా ఆ దశలో నేను నా వ్యక్తిగతమైన అనుభవం చెప్తాను మళ్ళీ బహిర్గతం అవుతుంది మనసు అప్పుడురా అని ఉండేది నిశ్వాస అని ఒక్కసారి బరువుగా ఉండేది నా అనుభవం నేను అప్పుడు అనుకునేవాడిని ఏంటి మనం ధ్యానం చేస్తున్నాం కదా మరి ఇంత బరువుగా గాలిని వదులుతున్నామేంటి అంటే అంతకుముందు నిలిచిపోయి ఉండాలి ఇప్పుడు అన్నప్పుడు అంతా కదా అంటే నిలబెట్టాం కనుక కుంభకం చేశాం కనుక అలాగే ఇక్కడ కూడాను ఎప్పుడైతే బరువుగా వదులుతున్నామో గాలిని అదే నిలబడిపోయి ఉండాలని ఎందుకంటే మనసు గనక నిలిచింది అంటే ధ్యానంలో శ్వాస ఆగిపోతుంది ఆ తర్వాత చాలా కాలానికి ఇది నేను ఉపదేశాలను చూశాను వాయు రోధనాత్ లీయతే మనహా జాళ రోధ సాధనం నిరోధానికి సాధనమని కాబట్టి పక్షిని ఎట్లాగైతే వల్ల బంధిస్తామో గాలి నాపేస్తే మనసు మనసు నాపితే గాలి వీటికి పరస్పర సంబంధం ఉందని చాలా కాలం తర్వాత నేను తెలుసుకున్నాను కనుక మనం ధ్యానం సక్రమంగా జరిగినప్పుడు అష్టాప్ అయినటువంటి దశలో మళ్ళీ వదిలేటప్పుడు మనకే తెలుస్తుంది చాలా బరువుగా వదులుతాం అర్థమవుతుందే ఇవంతా అభ్యాసంతో వస్తాయి ఇక్కడ ఏమంటుందంటే అదృష్ట అంటే ప్రయత్నాత్ ప్రథమాత్ అపి ప్రథమాత్ ప్రయత్నాత్ ప్రారంభంలో మీరు కష్టపడి ప్రయత్నం చేయాలి కానీ తర్వాత సహజమైపోతుంది సహజమైపోతుంది ఈ సహజమని రా కావడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటేమిటంటే అదృష్ట పూర్వపుణ్య విశేషం పూర్వపుణ్య విశేషం గతంలో మనం ఏ పుణ్యం చేసుకుని ఉంటామో ఆ ఫల విశేషం చేత ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఇంత ఏకతానత్వం ఆ అఖండ బ్రాహ్మీ స్థితిలోకి పోవాలని ప్రయత్నం చేసేటప్పుడు ఆ పుణ్యం తోడ్పడి అక్కడ ఏ విధమైన చరణం లేకుండా గాలి లేని చోట దీపంలాగా ఆ వృత్తి నట్ల అఖండాకార వృత్తిని బ్రహ్మాకార వృత్తిని ఆపుతుంది ఇది పుణ్యం అదృష్టం అంటే పుణ్యం రెండోది అదృష్టాన్ని దీర్ఘం అదృష్ట అసకృత్ అభ్యాస సంస్కార సచివాత్ అసకృత్ అదృష్ట అసకృత్ అసకృత్ అంటే మళ్ళీ మళ్ళీ పునః పునః అభ్యాస మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేయడం అంటే కాన్స్టెంట్ ప్రాక్టీస్ కాన్స్టెంట్ ప్రాక్టీస్ దానివల్ల ఏర్పడే సంస్కారం ఏదైతే ఉందో అసకృత్ అభ్యాస సంస్కార పునః పునః అభ్యాస సంస్కార దాని నుంచి కలిగినటువంటి సంస్కారము సచివాత్ కూడింది భవేత్ అయిపోతుంది ఇప్పుడు ఏమిటంటే ఒకటి పూర్వం మనం చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషం ఏదైనా ఉంటే దానివల్ల ఈ అఖండాకాల బ్రహ్మి బ్రాహ్మీస్థితి వచ్చినప్పుడు ఆ స్థిరంగా నిలిచేటువంటి భావన ఆ పుణ్యఫల విశేషం దాని ప్రభావం చేత కలుగుతుంది రెండవది ఏంటంటే అట్లా కాని వాళ్ళకి అంత పుణ్యం లేని వాళ్ళు పదే హృదయంలో నిలబడుకొని దీన్ని మనం ప్రయత్నం చేస్తూ పోతూ ఉంటే ఒక దశలో అసకృత్ పునఃపున అభ్యాస ప్రాక్టీస్ చేయడం వల్ల సంస్కార ఏర్పడేటువంటి సంస్కారం ఏదైతే ఉందో ఆ సంస్కారంతో కూడినప్పుడు భవేత్ ఆ స్థితి గాలి చోట దీపం ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో భవేత్ అది మనకు కలుగుతూ ఉంది అండర్స్టాండ్ క్లియర్ అందుకని వీటికి కూడా పుణ్యపాల విశేషం ఉండాలి సో తస్య యోగిన సమాహితం యశ్చిత్తం తస్య ఉపమా ఉచతే దీనికి ఒక ఉపమానని చెప్తున్నాడు అంతే కంక్లూడ్ చేస్తున్నా ప్లీజ్ యథా దీపోవాతస్థ ఇరనే కథ భగవాని మమే వా అర్జునాయన్ రూపయత్ అది చివరికి అసలు ఇప్పుడు నడిచిందంత గీతే ఆత్మ సంయమోగమే నడిచిందంతా ఇప్పుడు నడిచిందంతా అదేనాయన నేను ఆ మాట చెప్పకుండా ఇక్కడికి వస్తే చెప్దామని ఊరుకున్నాను నాకు తెలిసి ఇక్కడికి వస్తానని నాకు ఎందుకు తెలియదు ఇది ఒక్కటే ఆత్మసంస్థం కృత్వా సిక్స్త్ చాప్టర్ ఆత్మ సంయమయోగం ధ్యాన యోగం ఆత్మసంస్థం మనహ మనహ ఆత్మసంస్థం కృత్వా నకించి దపి చింతయేత్ కృష్ణ అదే గీతలో ఉండే స్పెషాలిటీ మనసును ఆత్మ ఎందు స్థిరంగా నిలిపేసి ఎక్కడా ధ్యేయక గోచరం నిలిపిన తరువాత ఇక ధ్యాత లేడు ధ్యానము లేదు గనక నకించిదపి చింతయేత్ రెండవ విషయాన్ని ఆలోచించకుండా ఉండడం ఒకవేళ రెండవ విషయం అయితే వచ్చినా కూడా వృత్తి ఆ వృత్తి అనువృత్తిగా మారడం దేనికి ధ్యేయక గోచరం సంవిత్ అని చెప్పాడు చూచారా అది నివాతస్థ దీప యథా అది ఉపమీయతే ఉపమానని చెప్తూ ఉన్నాడు అనయా ఇది ఉపమా ఉపమీయతే అనయా అంటే ఒకే సామ్యం కలిగినటువంటి రెండు వస్తువుల్ని పోల్చడం ఉపమానము అంటారు కదా ఇప్పుడేంటి నివాత ప్రదేశం అంటే వాత లేనటువంటి ప్రదేశంలో గాలి లేనిటువంటి చోట దీపంలాగా అంటే గాలి లేని చోట దీపం కదలదు సంకల్పాలు లేనిటువంటి చోట అబ్స్ట్రక్షన్స్ లేని చోట మనసు కూడా సుస్థిరంగా గాలి లేని చోట దీపంలాగా ఉంటుంది వాతవర్జితే ప్రదేశే స్థిత దీప వాతవర్జితే ప్రదేశ ప్రదేశే స్థిత దీప కాబట్టి అందుకనే మనం ఏం చేయాలి బట్టలు బయటారేయాలి దీపాన్ని ఇంట్లో వెలిగించాలి అంతేనా బట్టలు లోపల ఆరవు దీపం బయట వెలగదు గాలి లేని చోటనే దీపం పెడతాం అట్లని వాయువే లేకుండా కాబట్టి ఏ ఇది లేనటువంటి అంత ఆంతర్యములో హృదయములో ధ్యానం చేస్తూ ఉన్నాం అంటే దాని అర్థం సార్ వాత నివాత అంటే అసలు గాలి లేదని కాదు గాలి ఉంటేనే దీపం ఎలాగో లోపల కాబట్టి వృత్తే లేదని కాదు యోగం చెప్పినట్టుగా వృత్తి లేదని కాదు వృత్తి ఉంది అది ఆఖండాకారంగా ఉంది బ్రహ్మస్వరూపంగా ఉంది సీ ద డిఫరెన్స్ ఇది ఇత్యాది ఈ విధమైన విషయాలు అనేకదా ఒకటి కాదు రెండు కాదు అనేకదా అనేక విధాలుగా భగవాన్ మన పుణ్యం ఫలమైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ గీతాచార్య భగవాన్ ఇమమేవ అర్ధం ఇమం అర్థం ఏవ ఇమం ఏవ అర్థం చూసుకోండి ఇక్కడ ఇమమేవ అర్థం అంటే ఇమం అర్థం ఏవ ఈ అర్థాన్ని గాలి లేని చోట దీపంలాగా ఆంతర్యములో హృదయములో ఏకీకృతమైనటువంటి అఖండ బ్రహ్మాకార వృత్తి ఏదైతే ఉందో హే అర్జున ఈ విధంగా ఇత్తం ఈ విధంగా ఏదైతే ఉందో ఈ అర్థాన్ని ఇప్పటి ఈ మహానుభావుడు విద్యారణ్య స్వామి ఏదైతే మనకు సమాధిని గురించి బోధిస్తూ ఇక్కడికి తీసుకువచ్చాడో ఇమం ఏవో అర్థం ఈ అర్థాన్ని అర్జునాయ శిష్యాయ శిష్యుడైనటువంటి అర్జునుడి కొరకు స్వామి భగవాన్యరూపయత్ న్యరూపయత్ నిరూపించాడు భగవద్గీతలో నిరూపించాడు న్యరూపయత్ నిరూపించి చూపెట్టాడు ఇది నాయన అని చెప్పి అక్కడ బోధ చేశాడు గీతలో ఏదైతే భగవానుడు బోధ చేశాడో అదే ఇది అంతేగాని కొత్తగా నేను తెచ్చిపెట్టింది ఏమి లేదు లోపల దీపంలాగా ఉండిపోవాలి లేనిది కాదులే జనం లేనిది కాదులే కొత్తగా రాదులే ఉన్నదే తెలియాలి నెక్స్ట్ ఆ జ్ఞానమే దీపమై వెళ్ళగాలి చూసారా జ్ఞానమే నావా ధన్యము త్రోవ కనీటి కడలిలో మేలైన ధన్యమునీ తృవ కాబట్టి ఆంతర్యములో నివాత ప్రదేశే స్థిత దీపవత్ స్థిరంగా బ్రహ్మాకార వృత్తి ఉండిపోవాలి ఉండిపోవాలి అంతే ఇంకేం లేదు యథా దీపో నివాతస్థ నేంగతే సోపమావృత ఏది సేమ్ ఇదే నా ఇంగతే నేంగతే చలించకుండా ఉండడం నలతి గాలి లేని చోట దీపం ఎట్లాగైతే చలించకుండా ఉంటుందో అర్జున ఆ విధంగా కాకుండా బ్రహ్మాకార వృత్తి ఏర్పడిపోవాలి నాయన అని ఉపమానం ద్వారా భగవంతుడు ఏదైతే తెలియజేశాడో ఆ ధ్యాన దీపం ఇప్పుడు మనలో వెలిగింది ఇది ఆరిపోకుండా మనం చూసుకోవాలి ఆరిపోకుండా చూసుకోవాలి ం పూర్ణమదూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యా jo